ప్రార్థన చేస్తామండి పరిశుద్ధ వండ్రి మీకు సతల సోతాలైనా సర్వోన్నత రఘు దేవ మీకే వదనాల తండ్రి పరిశుద్ధ రఘ తండ్రి మీకు ఎంతో కృతజ్ఞతలనైనా ప్రభా ఈ దినమంతా మీ యొక్క సంతతి నడిపించినారు మీ యొక్క ముఖ్యంగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం మేము సిద్ధపడుతున్నాం ప్రవ్వా ఓ ప్రభావ మమ్మల్ని సిద్ధపరచడు మరోసారి మీ యొక్క వాక్యులని సత్యాన్ని గ్రహించి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ముఖ్యంగానైనా ఆ యొక్క బూరల తీర్పు అన్న అంశాన్ని మేము ధ్యానిస్తున్నాం చాలా కాలం నుంచి ప్రవ్వా మీరే మాకు సహాయకులు కూడా నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ఆ వాక్యాలను సకలం గ్రహించాలా మా జీవితంలో వాటిని అవలంబించుకోవాలా ప్రవ్వా ఇవి మాకు అర్థం కాని స్థితిలో ఉంటుండగా మీ యొక్క పరిశుధాత్మ ద్వారా మాకు సహాయకులుగా ఉంటున్నందుకు మీకు ఎంతో వదనాలు వాటిని అర్థం చేయమని ప్రార్థిస్తున్నాం వాటిని అర్థం చేసుకుని జీర్ణించుకోవాలా ప్రవ్వా ఎందుకంటే నేను ఈ లోకం స్వార్థంతో ధనాపేక్షతో కూడిన జీవితంలో ఉంది ప్రవ్వా కానీ మీ యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాం మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తి చూపిస్తున్నాం ప్రవ్వా కాబట్టి దానికినైనా తగిన ఓ ప్రతిఫలం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనుగ్రహించబడ్డ వాడికి మరీ అధికంగా అనుగ్రహించమని వాక్యం వదిలినైనా కాబట్టి ఇందులోనివన్నీ మేం గ్రహించలాగనా ఓ ప్రవ్వా మరి విశేషంగా అనేకలను మేము సిద్ధపరచాలా అందుకొరకు మీరు మాకు ఇవి ఆ పని మేము మర్చిపోకుండా చేయలాగిన సహపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మీరే మహిమనుందం అని ఏ ప్రార్థిస్తున్నాం దాన్ని ఆమెన్ హళలియా ఈ రోజు ఏప్రిల్ మూడవ తారీఖు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ గురు క్యాలెండర్ ప్రకారంగా మనము మూడవ బూరకు సంబంధించిన విషయాలని ముగించుకున్నా పోయిన వారానికి ఈరోజు నాలుగవ బూరకు సంబంధించిన బోధన ధ్యానించబోతున్నాం అనేక ప్రాంతాలలో అనేక పర్యలలో నేను వాక్యాలను వినడం జరిగింది కానీ వాటిని విశదీకరించే సమయంలో ప్రతి వాక్యాన్ని ప్రకృతి సహజంగానే విశదీకరించడం గమనిస్తూ ఉంటాం దాని విడదీసి చూపించడం అంతా ప్రకృతి సహజంగానే ఉంటుంది కానీ ప్రభు మనకి ఒక విధానం చూపించింది ఇది వారికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడింది అన్నాడు కాబట్టి వారి దగ్గర పోయి వెతికి కూడా వేస్టే కాబట్టి నేను ఎక్కడ పోయి వెతకాలా ఏ మనిషి దగ్గర పోయి వెతకాలా ఒక్కడిగా అనిపించడే కాబట్టి నేను తీర్మానించుకున్నాను ప్రభు ఇంకెక్కడికి పోవాలా అందరు ఎక్కడెక్కడా పోతున్నారు కానీ నేను నీ దగ్గరనే కూర్చుంటా మరియా ఉత్తమమైన అనుకున్నది అంటాడు యశ్ ప్రభు సాక్ష్యమిస్తారు మరియా గురించి మార్తా నువ్వు అనేక స్థలంలో పరిగెత్తుతున్నావు అనేకమైన పనులలో నిమగ్నమై ఉన్నావు ఏది ఉత్తమమైన ను గ్రహిస్తలేవు కానీ మరియా ఉత్తమమైన ఎన్నుకునే ఏంది అది ఉత్తమమైన చెప్పండి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలన్న తప్పన మనందరికీ అది చాలా ముఖ్యమైన లెసన్ నువ్వు మారతలాగా ఉంటావా మరీలాగా ఉంటావా అనేది తీర్మానించుకోవాలా నేను మటుకు మరియలాగానే ఉండాలని తీర్మానించుకున్నాను ఒకప్పుడు మారతలాగా ఉన్నాను కానీ ప్రభు నాకు విధానం చూపించింది నేను మరిలాగా ఉండి ఎవరి దగ్గర పరిగెత్తిన ఎవరు చూపించినా ప్రకృతి సహజంగా చూపిస్తున్నాడు నాకు కాబట్టి ఏ పుస్తకం ధ్యానించినా ఏ కామెంటరీ బుక్స్ చూసినా ఒక హండ్రెడ్ ఇయర్స్ ఓల్ కామెంటరీస్ టూ ఇయర్స్ ఓల్డ్ కామెంటరీ బుక్స్ చూసినా అవి ప్రకృతి సహజంగా ఉన్నాయి ఎందుకంటే మన తరానికి ఇవన్నీ ప్రభువు ముద్రలు విప్పిండు మన తరానికి చూపించడానికి కొరకు కాబట్టి మనకి ఇవి కనిపిస్తాయి నువ్వు నిజంగా ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే నీకు ఎందుకు చూపించాడు ప్రేమించకపోతేనే నీకు తెలియవే కనిపించవు కాబట్టి మనం తీర్మానించుకున్నాం ఈ యొక్క వాక్యాన్ని ప్రేమించడానికి కాబట్టి ఆయన ఖచ్చితంగా వాటిని చూపిస్తూ ఉంటాడు దాని నుంచి మనం అనేక విషయాలు నేర్చుకుంటా ఉంటాం కాబట్టి ఈరోజు నాలుగవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది అన్న విషయాలన్నీ మరి కొన్ని ధ్యానించబోతున్నాం మరోసారి అనేకులకు హెచ్చరిక ఏందంటే ప్రేమతో ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఇవి అర్థం కావు ఎందుకంటే రెగ్యులర్ గా ధ్యానించే వాక్యాలు కావు మరి విశేషంగా ఇది ఇది ఒక ఆరాధన సమయం కాదు సండేస్ చర్చి ల ఆరాధన చేస్తాం కాబట్టి వాళ్ళ కాదు ఆ సండేస్ ఆరాధన టైంలో నువ్వు ఏ చర్చికి పోయినా నీకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ విధానాలు ఆ రీతిగా ఉంటాయి ఆదరణకరమైన విధానాలు ఆదరణకరమైన బోధ రక్షణ సంబంధమైన బోధ ఆశీర్వాదాలకు సంబంధించిన బోధ ఇటువంటివి ఉంటాయి శ్రమల నుంచి ఎట్లా విడుదల పొందాలా బోధ కానీ శ్రమల నుంచి ఎట్లా తప్పించుకోవాలన్న బోధలు ఉండవు శ్రమ రాబోతుంది నీ మీదికి ఏ రీతిగా దాని నుంచి నువ్వు తప్పించుకోవాలా బోధ కేవలం ప్రవచనాత్మకంగానే ఉంటుంది కాబట్టి ఇది ప్రవచనాత్మకంగా ధ్యానించాల్సిన పుస్తకం దానికి ఖచ్చితంగా నీకు ప్రవచన వరం అవసరం కొనతలు పౌలు ఎన్నిసార్లు మనకు అది జ్ఞాపకం ఆత్మ ప్రత్యక్షతల గురించి ఆత్మవరాలని ఆసక్తితో ఆపేక్షించండి మరి విశేషంగా ప్రవచన ఆపేక్షించమన్నాడు కాబట్టి మతపరమైన జీవితంలో ఒక పర్టికులర్ వరానికి ప్రాధాన్యత ఇస్తారు ఇంకొక సంగంలో ఇంకొక వరానికి సాధ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కానీ నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా పంచిపెట్టేవాడు ఆయననే నువ్వు ఎంత ఇష్టపడినా ఏ వరం ఇష్టపడినా దాన్ని పంచిపెట్టేవాడు ఆయననే తన తన చిత్తం చొప్పున తన ఇష్టం చొప్పున పంచిపెడతా కానీ ప్రవచనం మనం ఆపేక్షించమన్నాడు అడగమన్నాడు ఎందుకంటే ప్రవచన వరం ఉన్నవాడే సంఘక్షేమాభివృద్ధి గురించి ప్రయాసపడగలడు మీరు మీరు వరాల గురించి ధరించినప్పుడు మీకు అర్థమవుతుంది భాషల వరం ఉన్నవాడు తన స్వంతానికి లాభం చేకూర్చుకున్నాడు నేను కూడా భాషల్లో పాటలు పాడతాను భాషల్లో దేవుణ్ణి అనేసి నేను పెంత సంఘానికి సంబంధించిన వేదు కదా అది పెంత కొస్త ఇవ్వబడలేదు కదా అప్పోస్ల బోధకాలం నుంచి అది వరం ఖచ్చితంగా ప్రతి ఇస్తాడు వరం కానీ నా సొంత క్షేమం కొరకు స్వంత లాభం కొరకు నేను ప్రయాసపడుతున్నా సంఘ క్షేమం కొరకు ప్రయాసపడుతున్నానా అక్కడే ఉంది వివేచన అందుకే ఆయన తన ఇష్టం చొప్పున అనుగ్రహిస్తాడు మరి విశేషంగా అన్ని ఒకేసారి ఎవరికి రాలే వరాలు బైబిల్ అంతటా మనం చూస్తాం కృప వరాలు అన్ని ఒకేసారి రాలేదు క్రమేణ ఆ అంచెలంచెలుగా నువ్వు ఏరీతిగా ఎదుగుతా ఉంటావో విశ్వాసంలో అదే విధంగా నీకు ఒక్కొక్క వరాన్ని అనుగ్రహిస్తా పోతాడు ఆయన కానీ అన్నిటికంటే ముఖ్యమైనది పరవచన వరం అని బైబిల్ చదివిస్తుంది ఎందుకంటే పాత నిబంధన కాలం మొదలుకొని ఈరోజు వరకు ప్రభు ఎప్పుడు కూడా యాజకులతో మాట్లాడినట్టు మనం చూడం ఎక్కడ కూడా చూడం అని ఇంత బాహటంగా చెప్తున్నానంటే నేను ఇది పరీక్షించకుండానే చెప్తున్నానా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి చిన్నప్పటి నుంచి బైబుల్ చదివిన వాడిని అయినా కాని ప్రకృతి సహజంగా చూసిన వాడిని కానీ ఒక ఒక దశలో ఆత్మాభిషేకం అయినాక కూడా ప్రకృతి సహజంగా చూసిన వాడిని ఎందుకంటే పాత నియమాములు ఇంకా ఉంటాయి శరీరంలో వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందినాక ఆత్మీయంగా మారుతా ఉండాలి అందుకే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మనల్ని వెంబడించే మనమందరం ఆత్మస్వరూపులం ఆయన స్వరూపంలో మనం చేపట్టడం కాబట్టి మనం కూడా ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మానుసారంగానే జీవించడం నేర్చుకోవాలా నువ్వు ఫిజికల్ గా వెతికితే నువ్వు ఏదో రీసెర్చ్ చేస్తున్నట్టే నువ్వు పరిశుద్ధ పరిశోధించు ఆయన లేఖలో పరిశోధించమని చెప్పిండు నీ బాధ్యత పరిశోధించినాక కరెక్ట్ ఇక్కడ ఉంది దీన్ని విశ్వసించినగా పరిశోధించావు అనుకో నీకు ఖచ్చంగా దొరుకుతాయి నువ్వు విశ్వసించకుండా పరిశోధించినవనుకో నీకు దొరకవు ఎందుకంటే అవి వారికి అనుగరించబడదని గ్యారంటీ చెప్పేసి నాయన మళ్ళీ నువ్వు ఏ గుంపులోనో గుర్తీ తెలుసుకోకపోతే ఆ గుంపులోనే ఉండిపోతావు కానీ మనం తెలిసి ఒక గుంపులో ఉండాలనుకొని తీర్మానించుకున్నాం కాబట్టి మనకి వీటిని చూపిస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే గత రెండు మూడు వారాల నుంచి అనేకమైన విషయాలు మనకు చూపిస్తున్నాడు ప్రభు సరే అవన్నీ ఇప్పుడు మనం దీర్ఘంగా ధరించిన అవసరం లేదు ఎందుకంటే అవి ఆల్రెడీ టైం అయిపోయింది అవి రికార్డింగ్స్ అన్నాయి కాల్ అంటే ఇంటర్నెట్ రేడియోకి పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకుంటే లైవ్ వినొచ్చు మీరు మీ మొబైల్స్లో వినచ్చు మీరు డౌన్లోడ్ చేసుకొని పెంటావ్ పెట్టుకొని ఇంట్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంటే మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని వినొచ్చు కార్ ఉంటే కార్లో పెట్టుకొని వినొచ్చు మీకు ఎట్లా దోస్త వినొచ్చు బట్ ఒకటి ఇది ఈజీ లిజనింగ్ కాదు ఈ వాక్యాలు అంటే జస్ట్ అట్లా విని వెళ్ళిపోయే వాక్యాలు కావు ఏవి కూడా రిజిస్టర్గా మీ మైండ్లో రిజిస్టర్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక స్థలంలో కూర్చొని స్టేబుల్ గా ఒక మంచి హెడ్ ఫోన్స్ కొనుక్కొని గుడ్ క్వాలిటీ హెడ్ ఫోన్స్ కొనుక్కొని మీ మొబైల్ ఫోన్కి పెట్టుకొని వినండి ఒక నోట్బుక్ తీసుకొని బైబుల్ ఓపెన్ చేసుకొని చదువుకుంటూ రాసుకుంటే అప్పుడు ఆయన దీంతో మాట్లాడుతుంటాడు ఎందుకంటే క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ దేవుని వాక్యాన్ని జాలంటే పౌలు గమలీయల దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు మొత్తం ఓల్డ్ ఎస్టిమేట్ అంతా డిసిప్లిన్ ఫెలో పౌలు కాబట్టి మనం కూడా డిసిప్లిన్ గా మరియా కూడా డిసిప్లిండే కదా ఆయన కళ దగ్గర కూర్చుంది అంటే ఏంటంటే తగ్గించుకుంది నేర్చుకోవాలంటే తప్పన ఉంది కాబట్టి ఆ డిసిప్లిన్తోనే ఉన్నది కాబట్టి ఆమెతో అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు చూడండి ఆయనకు కూడా ఆయన అనేక ప్రాంతాలలో గలయ ప్రాంతాలలో సేవ చేసి తిరిగి వచ్చినాక అవన్నీ ఎవరికో పంచుకోవాలని ఆసక్తి ఉంది కానీ ఎవడు వింటాడు వినాలని తీర్మానించుకుంది కాబట్టి ఆమెకి చూపించుతున్నాడు అసలు వినాల్సిన వాళ్ళు వినలేదు యాచకులు శాస్త్రులు పరిసెలు వినలేదు ఎవరు విన్నారు చదువులేని వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అయినారు వాళ్ళు స్పందించారు ఆయన అందుకే గొప్ప సేవకులైన వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా మర్చిపోకుండా కాబట్టి ఈరోజు నాలుగవ బోరాకి సంబంధించిన విషయాలను మనం ధ్యానించబోతున్నాం గతంలో ఇవన్నీ ధ్యానిస్తున్న వాళ్ళు ఈ వాక్యాలు వింటున్న వాళ్ళకి ఇది ఏమంత కష్టతరంగా ఉండదు కొంత కష్టం ఉంటుంది కానీ దేవుడు మనకు ఒక విధానం చూపించండి బైబుల్ వాక్యాలని ఎట్లా ధ్యానించాలా బైబుల్లోని విషయాలన్నీ మనం ధ్యానించాలంటే నీకేమేం అవసరం అని చాలా మంది అంటే గ్రీక్ భాష నేర్చుకో బ్రదర్ హిబ్రూ భాష నేర్చుకో బ్రదర్ ఎందుకంటే ఒరిజినల్గా అక్కడ రాయబట్టే కదా కాబట్టి తర్జుమా చేసేటప్పుడు కొంత మీనింగ్ మిస్ అయిపోయింది కాబట్టి అవన్నీ నేర్చుకోవాలంటే నేను నా లైఫ్ అంతా నేర్చుకోవాలి అవి ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే నా లైఫ్ అంతా గడిచిపోతుంది కంప్లీట్ లైఫ్ అయిపోతుంది నేర్చుకొని వృద్ధాప్యంలో నేను గొప్పగా సేవ చేసేది ఏముంది నాకు తెలియదు ఇప్పుడు చేయనివాడిని అప్పుడు ఎందుకు చేస్తా కాబట్టి ఒకటి నీకు కనువిప్పు కలగాల తర్వాత అది సత్యమని గ్రహించినాక దానిని జీవితంలో అమలు పరుచుకోవాలా అప్పుడు దేవుడి నీకు సాక్ష్యం ఇస్తాడు దాన్ని తీసుకుని పోయి అనేకలకు పంచుకోవాలా అది క్రైస్తవ జీవిత విధానం కానీ మనం వాటన్నింటినీ మర్చిపోయినాం చూడండి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండు పదమూడు వర్షాలలో నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు మనం చూడబోతున్నాం దూత నాలుగవ బూర అని పట్టుకొని అప్పుడు ఏం జరిగిందన్న విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఇవి నేను అనుకుంటే ఒక ఎన్ని వరాలు పోతాయినా తెలియదు మనం అనుకుంటే అనుకుంటేనే మూడవ బూరకు సంబంధించింది ఏడు వరాల వై అంటే అవర్స్ ఎయిట్ అవర్స్ లెసన్స్ నేర్చుకుంటున్నాం అందులో మూడవ బూరకు సంబంధించిన విషయాలు మూడవ బూరలో మూడవ భాగము ఏ రీతిగా శిక్షింపబడ్డరు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఈ మూడవ భాగం ఎవరు అనేది జాగ్రత్తగా మనం ధ్యానించుకోవాలా ఈరోజు కూడా ఆ మూడవ భాగానికి సంబంధించిన విషయాలు మనం చూడబోతున్నాం దాని తర్వాత మొదటి రెండు గుంపులు కూడా ఇక్కడ ఉంటాయి మనకి క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకున్న బోధ ఏంటంటే రెండే గుంపులు ఉంటాయని కానీ ప్రభు మనం చూపించండి నాలుగు గుంపులు ఉంటాయని అందుకే ఆయన వాక్యంలోని సత్యాన్ని గ్రహించడానికి మనం ప్రయాసపడాలి ప్రభు ఎవరు చూడగలేదు నేను ఎందుకు చూడలేకపోతున్నాను ఎవరు చూసి ఎవరు అందరూ చూసలేదు నేను చూసేదానికి అర్థం లేదు అందరూ చూడలేని నేనేంది చూడాలా నాకేం చూపించాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆయన కష్టంగా చూపించే దేవుడు అయినా ఎందుకంటే అందరినీ సరిచేసే దేవుడు కాబట్టి ఆయన కాబట్టి నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును భాగర్థం చేసుకోండి పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండినట్లును రాత్రిలో మూడవ భాగం చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండినట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను కదా కొట్టబడెను చూడండి మూడవ బూర ఊదినప్పుడు కూడా అవి కొట్టబడ్డాయి క్రింద పడవేబడ్డాయి ఆకాశం నుంచి క్రింద పడవేయబడినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసిన మూడవ భాగం మూడవ బూర తీర్పు సమస్య విషయంలో నాలుగవ దాంట్లో కూడా అదే చూస్తున్నాం మనం అంటే నాలుగవ బూర వరకు ఆయన ఇంకా హెచ్చరిస్తనే ఉన్నాడు అంతా ఓర్పు సానాలు కలిగిన దేవుడు మన దేవుడు ఇంకా హెచ్చరిస్తూనే ఉన్నాడు ఈ గుంపులను మరి విశేషంగా మూడవ గుంపు అయిన గొప్ప జన ఆయన హెచ్చరిస్తాడు ఈ వాక్యాల ద్వారా ఈ బోధ ద్వారా ముఖ్యంగా ఈ ప్రవసనాల ద్వారా ఆ మూడవ గుంపు గురించే మన ప్రయాసం ఎందుకంటే మొదటి రెండు గుంపులు తెగవయబడి చతురని జక్ర గ్రంథాలు మనం చూసినాము ఆమోస గ్రంథాలను మనం చూసినాము ఆ వాక్యాలు కాబట్టి ఆ ప్రవర్శనల ప్రకారంగా మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి అవి హత మరణించి నరకానికి పోతాయి కానీ మూడవ గుంపే శ్రమల బయటికి వస్తుంది ఆయన కొరకు సిధపరచబడుతుంది శ్రమల కాలంలో అన్ని మనం గణించినాం ఈ రోజు మనం వీటిని చూసినప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాయి చూడండి అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఇంగ్లీష్ బైబుల్లో చదువుతా తెలుగు బైబిల్ లో చదువుతూ కొన్ని మిస్ఐఫైట్ ఇంగ్లీష్ బైబిల్లో నుంచి వచ్చినాయి కాబట్టి అందుకే కేర్ఫుల్గా ఇంగ్లీష్ బైబిల్ని కూడా పెట్టుకుని చదవాలి అప్పుడేమోద్దంటే రెండింటిని చూసినప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు నేను విధానం అది ఏవి ఇందులో లేవో అందులో ఉంటాయి ఏవి ఇందులో లేవో అందులో ఉంటాయి అట్లా అట్లా పెట్టిన విధానం అది చాలా మంది ట్రాన్స్లేషన్స్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు నేను కూడా తప్పుగా మాట్లాడినా ఒకప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ పర్ఫెక్ట్ అని చెప్తాను ఈ రోజు కూడా చెప్తాను నేను కానీ ఎన్ఐవి ఎందుకు చదవద్దు ఆంప్లిఫైడ్ ఎందుకు చదవద్దు ఇంకా రకరకాల వర్షన్స్ ఉన్నాయి ఎందుకు చదవద్దు అని అడిగినానుకో దానికి నాకు కరెక్ట్ జవాబు లేదు ఉన్నాయి జస్టిఫికేషన్స్ అవి సమర్థించుకోవడం ఉదాహరణకి ఎన్ఐవిలో కొన్ని పదాలు లేవు మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి ఆ వర్డ్స్ ఎడ్యుహేషన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది లేనేలేదు ఆయన ఏకైక కుమారుణ్ ఫాదర్స్ బిగాట్ సన్ అన్న పదమే లేదు అక్కడ ఆయన ఏకైక కుమరణ లేదు ఏసు ప్రభు రక్తం గురించి ఎక్కర్లేదు అవన్నీ తీసేసి కావాలని పదాలు అనేసి నేను దాన్ని తృఢీకరిస్తలేను ఎందుకంటే చదివేవాడు కనీసం అదనం చదువుతున్నాడు కదా చదివేవాడు కనీసం అవన చదువుతున్నాడు కదా అరే ఇది కరెక్ట్ కాదురా అంటే వాడు అది కూడా చదవకుండా పోతున్నాయి ఇంకా అనుమానాలు క్రియేట్ చేస్తున్నామే కాబట్టి మనము ఒక ప్రాపర్ స్టాండింగ్ తీసుకోవాలా నువ్వు ప్రతి ఒక్కడిని దేవుణ్ణి సరిది నడిపించే వాడి లాగా అంటే దావితి మహారాజ్ అన్నట్టు నేను నా తండ్రి నా దేవుని మందిరానికి నా దేవుని ఇంటి ద్వారానికి మందిరానికి ద్వారపాలకులాగా నేను అంటాడు అంటే ఐఎమ్ లైక్ వాచ్ మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ నా దేవుని ఇంటికి ద్వారపాలకులాగా ఉండాలనే ఆశపడుతున్నా అంటాడు ఒక రాజా ఉండి ఎందుకు అంటే అందరినీ దేవుని చని నడిపించచ్చు ద్వారపాలకుని జీవితం అది వాడు ప్రతి ఒక్కటి లోపల నడిపిస్తుంటాడు కాబట్టి మన సేవ జీవితం కూడా దానికి సంబంధించిందే అనేకమైన నిషిద్ధాలు పెట్టి మనుషులన్నీ ప్రభుత్వ రానికుండా అడ్డగిస్తున్నాను సేవ జీవితంలో చాలా కాలం ఒక ట్రెడిషనల్ మెయిన్ లైన్ చర్చ్ కి తీసుకెళ్ళిన ఒక వ్యక్తిని ఎందుకంటే అతనికి ఆ చర్చ్ లో మెంబర్షిప్ కావాలండి సికింద్రాబాద్ ఉంటుంది ఆ చర్చ్ అల్ ఫోటోల్ దగ్గర అయితే పోయి తీసుకపోయి పెద్దలతో మాట్లాడితే నీకు తెలుసు కదా బ్రదర్ నీకు తెలుసు కదా చంద్రశేఖర్ ఇక్కడ తాతల్నాటి కాలం నుంచి ఉన్న వాళ్ళకే మెంబర్షిప్ మెంబర్షిప్ వేరే వాళ్ళకి మెంబర్షిప్ లేదు నీకు తెలుసు కదా ఎంతో ఆసక్తితో వచ్చిన వానికి అక్కడ మెంబర్షిప్ ఇవ్వలేదు వాళ్ళు ఇక్కడ మెంబర్షిప్స్ ఉన్నాయా మీరు అనొచ్చి మళ్ళీ ఇక్కడ మెంబర్షిప్ లేకుంటే మళ్ళీ మా పిల్లలకి పెళ్లిళ్ళు ఎవరు చేస్తాడు అలాడున్నాడా సిస్టర్ నవ్వుతున్నది ఆమె ఓరు చేసారు పెళ్లి మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్లి నేను ఇస్తాడా మూడు పెళ్లిలు అయినాయి ఇక్కడ మెంబర్షిప్ ఉందా మళ్ళీ పెళ్లిళ్ళు కాలేదా మీకు ఇప్పటికీ నేను చెప్తున్నా మెంబర్షిప్ ఉంటేనే పెళ్ళిళ్ళైతే అది తప్పు తప్పుడు అవగాహన అది నీకు ఎవరు చెప్పిండో మీరు ఆర్గనైజ్డ్ చర్చలు లేకపోతే మీ పిల్లలకి పెళ్లిలో కూడా చేస్తాడు మీరు ఆర్గనైజ్ చర్చలు లేకపోతే మీరు అన్న కూడా చచ్చిపోతే మీకు సమాధికి స్థలం ఊడిస్తాడు మళ్ళీ మేము ఎట్లా మా పిల్లల పెళ్లిలు ఎట్లా మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా అన్న అనుమతులు వస్తాయి చూడండి ఇవన్నీ శారీరకమైనవి మేము చనిపోతే మాకు సమాధిలో స్థలం ఓడిస్తాడు అసలు మెయిన్ లైన్ చర్చలకే స్థలాలు లేవు వాడే స్ట్రగుల్ అవుతున్నాడు స్థలాలు వాడు ఎవ్రీ మంత్ ఫీజు కట్టి ఏమంటారు దాన్ని మెంబర్షిప్ ఫీ అంటారు దాన్ని మెంబర్షిప్ ఫీ కట్టడానికి స్థలం లేదు ఇక్కడ మెయిన్ లైన్ చర్చెస్ కానీ నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా అది సమస్య కానే కాదు మీకు రెండు విధాలు ఆత్మీయంగా ఆలోచించండి ఒకటి ఏంటంటే చనిపోయినక నీ శరీరం గురించి నివేది ఫస్ట్ పాయింట్ మృతులు వాళ్ళ మృతంలో వాళ్ళే చేసుకోవడం అనేది వాక్యం అనేసి విడిచిపెడతామా మన ప్రియుల శరీరాలని విడిచిపెట్టం ఖచ్చితంగా దేవుడు మనకు ఒక మార్గం చూపించండి నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు నేను మళ్ళీ విసి దగ్గరించి మనకు స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలలో పోయి మనం పెట్టుకోవచ్చు నికు నారాయణగూడలో దొరకకపోయినా సికింద్రాబాద్ దొరకకపోయినా అనేక స్థలాలలో స్థలాలను మనకి ఇస్తాను మనం పోయి పెట్టుకోవచ్చు కాబట్టి నేను మిమ్మల్ని ఏదో కృషి చేసి మిమ్మల్ని నేను భయపెడతలేను అర్థమైందా మీరు ఇక్కడికి వస్తే మీకు ఇవి కూడా గ్యారెంటీ ఇస్తాన ఏది గ్యారంటీ లేదు ఈ నేను చెప్తున్నా అర్థమవుతుందా ఒకటే గ్యారంటీ అది ఆయన నుంచి రావాలా నువ్వు ఎంతకాలం బ్రతకాలనేది ఆయన గ్యారంటీ ఇవ్వాలా నీకు ఎప్పుడు పెళ్లి కావాలంటే ఆయన ఇవ్వాలా ఎవరితో పెళ్లి కావాలనేది ఆయననే ఇవ్వ చెప్పాలా మనం ఓవరం చెప్ ఒక పాత్రలాగా ఉండి ప్రార్థన చేస్తున్నాము విశ్వాసం ఇచ్చింది ఆయననే దానికి వననాలు చెప్తున్నాం నేనేమో స్పెషల్ గా తెచ్చుకుంది కాదు విశ్వాసం విశ్వాసం కర్త దాన్ని కొనసాగించినవాడు కర్త అంటే దాన్ని పుట్టించినవాడు నీ హృదయంలో నా హృదయంలో పుట్టించినవాడు కాబట్టి అటువంటి విశ్వాసం కలిగి మనం ముందు పోతూనే ఉండాలా ఈ వాక్యాలు నీకు ఎందుకు అర్థమవుతాయంటే నీకు ఒక స్పెషల్ పని అప్పగించబడింది సాయంత్రం నాకు ఒక విషయం బయలుపరచబడింది ఏంటంటే యుగ సమాప్తి చివరికి మనం వచ్చేసినాం ఎవ్వడు అటువంటి సేవ చేయలేదు మీతో ఆ సేవ ఎండ్గా పోతుంది అంటే మనతో మన తరంతో అటువంటి స్పెషల్ సేవ ఎండ్ గా పోతుంది అదే లక్షా నలభై మందికి సంబంధించిన సేవ అందులో మనం ఉన్న సంపూర్ణంగా నేనైతే విశ్వసిస్తున్నాను అందుకే ఇవన్నీ చూడగలుగుతున్నాను మీరు చూడగలుగుతున్నాను కాబట్టి ఇటువంటి సేవ నీకు నువ్వు దాని నుంచి తప్పించుకొని అటువంటి ఆధిక్యత ఎవరికి ఎంత గొప్ప గొప్ప సేవకులు అప్పస్తులకు కూడా అటువంటి యుగ సమాప్తి శ్రమాల కాలంలో చేయాల్సిన సేవ ఎవరికి అనుకరించబడింది చరిత్రలో ఎవరికి అనుకరించబడలేదు ఏ ప్రవక్త కనుగరించబడలేదు ఏ అపోస్టకు అనుగరించబడలేదు నీకు కనుకరించబడ్డది వాళ్ళు చదవడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు లేవంతే తేడా క్రిస్టియన్స్ ని కొడితే ఏడుస్తారు క్రిస్టియన్స్ చంపితే ఏడుస్తారు కానీ నేను కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటవాడు ఆ రెడీ అని చెప్పేటోడున్నా సేవకుడు ఎవరు కనిపించండి అసోసియేషన్స్ ఫామ్ అవుతారు కొట్లాడికి పోతారు కానీ ఎవడు ఏం చేయడం కాబట్టి మనం మీ విషయాలు అర్థం చేసుకోవాలా నీ మీద ఆయన ఆర్య ఇవ్వండి ఎవడు చెయ్యడు ఆయన ఆగిలేని తల వెంటర్ నేను తిట్టాలన్నా నిన్ను కొట్టాలన్నా ఆయన పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇస్తాడో మీకు అందరు తెలిసి ఇక్కడ వాక్యాన్ని కాబట్టి మరోసారి పన్నెండవ చూడండిప్పుడు సూర్య చంద్ర నక్షత్రం మూడవ భాగము బాగా అర్థం మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగంన సూర్యుడు ప్రకాశింపకుడినట్లును రాత్రిలో మూడవ భాగంన చంద్ర నక్షత్రంలో ప్రకాశిపకున్నట్లు వాటిలో మూడో భాగము కొట్టబడెను ప్రతి దాంట్లో మూడో భాగం మూడో భాగం మూడో భాగం మూడు మూడు మూడు అనే ఉంది కదా మూడవ బూర ఊదినప్పుడు కూడా మూడు మూడు మూడు అని కనిపిస్తుంది మనకి ఈ బూరలు ఊదినప్పుడు అంతా మూడు మూడు మూడు అనే కనిపిస్తుంది ఏ కామెంట్రీస్ నేను చూడలేదు దానికి సంబంధించిన విషయాలు కానీ మీకు ఇప్పటికి అర్థం అయిపోయాల ఆ మూడు అనేది దేనికి సంబంధించి అవి మూడు గుంపులు అవి మూడు గుంపులు అన్న విషయాన్ని ప్రభు మనకు హిందీసండి చూడండి ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలు మూడు కాదా అవి సూర్యుడు చంద్రుడు నక్షత్రం లు అవి మూడు కాబట్టి ఆ మూడింటికి ఏమవుతుంది అన్న విషయమే ఇక్కడ చెప్పబడింది ఆ మూడింటిలో మూడో భాగం కొట్టివేయబడును ఎన్ని సమస్యల క్రితం మనం ధ్యానించినాం సూర్యుడు అంటే దేనికి సంబంధించింది చంద్రుడు అంటే దేనికి సంబంధించింది నక్షత్రం అంటే దేనికి సంబంధించింది కానీ వాటిని క్రమం జాగ్రత్తగా పరిశీలించి ధ్యానించాల అందుకు నీకు ముఖ్యంగా జేమ్స్ట్రాంగ్ నంబర్స్ అవసరం జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లేకపోతే వాటిని మనం గ్రహించలేం అందరూ ఏమనుకుంటున్నారు సార్ నిజంగా సూర్యుడు క్షీణించిపోతున్నాడు అంటారు కానీ క్షీణించిపోతలేడు సూర్యుడు సూర్యుడు ఇంకా వేల ఇవ్వాలి అది ఏమంటారు హీట్ ఇంకా ఎక్కువ అవుతుంది రోజు రోజుకి అప్పుడు ఏం కావాలా ఈ వాక్యం నువ్వు ప్రకృతి సాహసంగా దాన్ని రిలేట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు తప్పిపోతున్నావు అర్థం చేసుకోవడంలో తర్వాత చంద్రుడు మరియు నక్షత్రంలో ప్రకాశింపకపోవును అవి ప్రకాశింపకపోతున్నాయా ప్రకాశిస్తూనే ఉన్నాయి ఇప్పుడు అది అక్కడ సమస్య మీరు ఫిజికల్ గా చూస్తారు వాటిని కానీ ఇవి స్పిరిచువల్ సిగ్నేచర్స్ లేక ఇవి సింబాలిక్ గా చెప్పబడ్డాయి అన్న విషయాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఉన్న మీరు వచ్చి చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఇంకా వాటిని ఫిజికల్ గానే చూస్తూ ఉంటారు ఏమంటారు తెలుసా ఫిజికల్ గా సూర్యుడు రోజు వాడి టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటే హీట్ తగ్గిపోతా ఉంటుంది చంద్రుడు చంద్రమండలంలో రక్తాలుగా కనిపిస్తున్నాయి ఇట్లా పిచ్చి పిచ్చి బోధలు నేను వింటా చంద్రమండలంలో రక్తాలు ప్రవహిస్తాయి అనేసి ఎవరిగా వీడియోలో వాళ్ళ టెలిస్కోప్ పెట్టి చూసిందంటే దాని తర్వాత అది మొత్తం ప్రపంచం అంతా న్యూస్ తాల్లో తర్వాత యూట్యూబ్ ఉంది అది అది ఎందుకుందో అర్థం కాదు లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు క్రియేట్ చేస్తుంది అది అందులో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మనుషులందరూ వాళ్ళు పెట్టుకుని యూట్యూబ్ చూస్తూనే ఉంటారు టైం అంతా వేస్ట్ టైం అంతా వేస్ట్ అసలేదు ఇక్కడ ఉంది వీటిని అర్థం చేసుకోక నువ్వు సమయం అంతా ఆ వీడియోస్ ముందు పెట్టి నీ హెల్త్ అంతా చెడగొట్టుకుంటున్నావు ఆ రేడియేషన్ ద్వారా నీ కళ్ళన్ని చెడగొట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ బైబుల్లో ఈ వాక్యాన్ని ఇట్లా కొంచెం ముందు పెట్టినాక పది పదమూడవ వర్షం చూడండి దాని తర్వాత ఏం జరిగిందో మరియు అన్నప్పుడు అంటే మరియు అంటే వాటి తర్వాత అంటే ఇన్ అడిషన్ అని అర్థం ఇంకా అని అర్థం కానీ మరియు అంటే సీక్వెన్స్ చేసుకుంటారు అది సమస్య ప్రవచనాలు మన మన సీక్వెన్సింగ్ లాగా ఉండవు లేక లీనియర్ గా ఉండవు అంటే లీనియర్ అంటే టైము తిరుగుతూ ఉంటది అది ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ అది లీనియర్ అంటారు దాన్ని ప్రొఫెషనల్ నీ లీనియర్ నువ్వు కనిపెట్టుకున్న టైం ప్రకారం ఉండవు ఆయన టైం ప్రకారం ఉంటాయి ప్రొఫెషనల్ అవి ఎప్పుడు నెరవేరాలా అనేది తెలుసు అవి ఎన్ని స్థానం నెరవేరున చరిత్రలో తెలుసు పాత నిబంధన కాలంలో నెరవేరిన ప్రొఫెషనల్ తిరిగి రప్పిస్తానడా లేదా పొరపతిలో మనం చూసినాం పదవాధ్యాయం మొదటి అధ్యాయం పదవాధ్యాయంలో వారికి దృష్టాంతాలు జరిగినవన్నీ యుగాంత మీకు బుద్ధి కలగడం రాయబడ్డాయి ఎందుకు అవన్నీ ఖచ్చితంగా మీ టైంలో నెరవేరుతాయి ప్రతి ప్రవశానే తిరిగి రప్పిస్తాడు తిరిగి తిరిగి రప్పిస్తాడు ఎందుకంటే అది ఆయన జీవం కదా వాక్కు అది డై గడానికి వీల్లేదు జీవం ఉంటది కాబట్టి అది తిరిగి రావాల్సిందే కానీ మూడవ నాడు అని ఎందుకు చెప్పిన దేవుడు చివరిగా రాబోతుంది అది ప్రపంచమంతటా నెరవేరబోతుంది అది లాస్ అన్నట్టు మూడు అంటే లాస్ అన్నట్టు చివరిది ఇంకా వేరే అవకాశం లేదన్నట్టు నాలుగవ అవకాశం లేదు మనకి రెండు సార్లు దేవుడికి వార్నింగ్ ఇచ్చాడు ఓల్డ్ టెస్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చిండు న్యూ టెస్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చిండు న్యూ టెస్ట్మెంట్ ఎన్ని టైమ్ థర్డ్ టైమ్ ఇది ఇంకా దీని తర్వాత మనకు అవకాశం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు కాబట్టి మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతలు చూడండి ఎంతమంది దూతలు ముగ్గురు దూతలున్నారు ఇక్కడ ఒక దూత కాదు ఆకాశ మధ్యమున ఒక పక్షి ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల దూతల బూరల శబ్దంలను బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో మూడు సార్లు ఇది చాలా ఆశ్చర్యం గురించి నేను సాయంత్రం చాలా సేపు ధీరగా జరించిన ఎవ్వరు లేరు ఒంటరి గుర్చొని ఇవన్నీ వాక్యం జరిశాను ఎందుకంటే నేను ఆఫీస్ టైమ్ వాక్యం జరించాను మీకు ఫ్రాంక్ చెప్తాను ఎందుకో తెలుసా సైతానికి అవకాశం ఇస్తాం మనం నువ్వు ఆఫీస్ టైమ్ లో సెక్యులర్ జాబ్ చేస్తున్నప్పుడు సెక్యులర్ టైం అది వాడిని శాలరీ ఇస్తుండడు నువ్వు సెక్యులర్ వర్కే చేయాల వాడిని జీతం ఇస్తున్నాడు కాబట్టి జీతానికి తగినట్లు నువ్వు వర్క్ చేయాలా నువ్వు నేను దేవుని వాక్యం ధ్యానిస్తున్నాను కదా అనేసి సెక్యులర్ టైంలో ఉద్యోగాల లో చూస్తే సైతాను అవకాశం దొరుకుతుంది దీని నేరం మోపడానికి వాడు దివారాత్రంలో మన మీద నేరాలు మోపుతున్నాడు నేను ఎన్నిసార్ని మీకు చూపించిన వాక్యం మన మీద దేవుని సన్నిధిలో వాడు ఎందుకు నేరాలు మోపుతున్నాడు దివారాత్రంలో మన సహోదరుల మీద వాడు నేరాలు మోపుతున్నాడు ఎందుకు మోపుతున్నాడు నువ్వు అవకాశం ఇచ్చినా వాడికి నేరాలు మోపడానికి వాడు ప్రతిసారి నీ మీద నేరం మోపుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు వింటావుడు అవును కరెక్టే ఎందుకంటే వాడు ఎక్కడన్నా అబద్ధం చెప్పొచ్చు కానీ దేవుని సన్నిధిలో వాడు అబద్ధం చెప్పలేడు యోగమిషన్ లో మనం చూస్తాం వాడు భూమి అంతా తిరిగి ఇటు వాటి తిరిగిపోయి దేవుని సన్నిధి ఒకనొక దినం వాడు నిలబడతా ఉంటాడు కానీ వాడు ప్రతి రోజు న్యూ టెస్టిమెంట్ థియాలజీ ప్రకారంగా దివారాత్రంలో అంటే ట్వంటీ అవర్స్ మన మీద నేరాలు దేవుని సన్నిధిలో ఎందుకు అంటే నువ్వు అట్లా క్రిస్టియన్స్ క్రైస్తవ జీవితం మీద వాడు నేరాలు అంటే ప్రపంచం క్రైస్తవ జీవితం ఎట్లా జీవిస్తుందో మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి అప్పుడు ఏమంటాడు తెలుసా దేవుడు పో సతనా యోగు మీద నీకు నేను అధికారం ఇచ్చిన పో అన్నడలేదా నేరలు మోపుతున్నాడు నేరలు మోపుతున్నప్పుడు అప్ాడు వాడు వాడు నేరాలు మోపునప్పుడు వాడు శరీరకం ఉన్నాడు కదా మళ్ళీ శరీరం అంతా నాదికారం కదా అంటాడు వాడు ప్రతి శరీరకంగా జీవించేవాడు నాధికారంలోకి రావాలి కదా మళ్ళీ నాకు ఇయ్యి అని అడుగుతున్నాడు ఎందుకంటే వాడు ఎట్లా పోలేడు పర్లోకరాజానికి పోయేవాడిని పోనీయాడు క్రైస్తవులు పోయేవాళ్ళు పర్లోకరాజానికి వాళ్ళను పోనీయకుండా వాడు అడ్డగిస్తున్నాడు వాణి వాడి విధానం అది కానీ నువ్వు వానికి అవకాశం ఇచ్చి నువ్వు ఎందుకు ప్రభావా నాకు ఈ కష్టం అని ఏడుస్తావుంటే అది తప్పు యుగ సమాప్తిలో నాకు ఎందుకు ప్రవ ఈ శ్రమ ఆయన ఎందుకు శ్రమలు కల్పిస్తాడు నువ్వు అవకాశం ఇస్తున్నామేమో వానికి నీ మీద నేరాలు మోపెట్టాడు కాబట్టి మూడు చూడండి పక్షిరాజు ఏమంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా మనం ఇంకా నుంచి ఇక మీదట ధ్యానించబోతప్పుడు పక్షిరాజు అంటే ఎవరు అది దేనికి సంబంధించింది దాని ఈ ముగ్గురు దూతలు ఎవరు ఒక్కొక్క దూత ఎవరు దాని అయ్యో అయ్యో అయ్యో అని మూడు ఎందుకు చెప్పాడు ఏ కామెంటే చూడలే ఒకసారి వచ్చి కదా అయ్యో అని అయ్యో అయ్యో అయ్యో అని మూడు సార్లు ఎందుకు అనాలా కాబట్టి దానికి ఒక ఆత్మీయమైన విషయం అక్కడ ఉన్నది కాబట్టి వాటిని మనం ధ్యానించడానికి ప్రయాసపడాలా తర్వాత అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతుందో యోహాను భక్తుడు అది వింటున్నాడు చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు వింటున్నాడు కానీ ఆయనకు అర్థం కావట్లేదు ఇది ఏందో అక్కడ ఎక్కడ కూడా లేదు ఇది ఏంది ప్రభువా అడుగుతున్నాడు కానీ చాలా ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చినప్పటికీ అర్థం కావట్లేదు ఏం నేను ఈవెంట్స్ అన్ని అయిపోతా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కానీ అర్థం చేసుకునే స్థితిలో ఎందుకంటే ఒకళ్ళు అడిగింటే చెప్పేటాడే దేవుడు కానీ కొన్ని అడిగిండు కొన్ని అడగలేదు ధాన్యాలు కూడా అంతే కదా కొన్ని అడిగిండు కొన్ని అడగలేదు కొన్నిసార్లు చివరికి వచ్చేటికీ దానియలు కాలం ముగించే టైం కనుకొని దర్శనంలో ప్రవ్వా నాకు ఇవేమీ అర్థం కావట్లేవు ఈ మృగంల గురించి నాకు ఏం అర్థం కావట్లేదు ప్రవ అంటే దానిలు నువ్వు అర్థం చేసుకునే అవసరం లేదు ఎందుకంటే ఇవి నీ కాలంలో నెరవేరేది కావు ఇవి యుగాంతమంది నెరవేరేది కాబట్టి ముద్రించి సీల్ చేసేదాన్ని అన్నాడు దాని గురించి చెప్పలే కొన్ని విషయాలు ప్రణాగం చివరికి వచ్చే ఏడు ఉరుముల గురించింది ఎక్కడ ఏడు ఉరుముల గురించి లాస్ట్ పుట్టది మనం వాక్యం చేస్తాం ఏడు ఉరుములు దేనికి సంబంధించింది ఏ కాంప్యూటర్స్ అని ఉండవు ఎందుకంటే అక్కడికి ఎండైందా వాక్యం రణుగ్రంథంలో అక్కడ ఎండ్ అవుతుందండి కాబట్టి ఎందుకు ఎండీంది వాళ్ళకి ఎందుకు బయలుపరచలేదు నీకు ఎందుకు ఒక పని కొరకు బయలుపరచండి నువ్వు ఏదో ఇంటెలెక్చువల్గా అవన్నీ నేర్చుకొని నేను హైలీ స్కాలర్లీ రీసెర్చ్ వర్క్ చేసిన పిహెచ్డీ అని చెప్పుకొని చూపించుకోవడం కాదు నీ గొప్పతనం చూపించుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని కంబడు ఆ సేవ జీవితం చాలా జాగ్రత్తగా పరిశీలించుకో నువ్వు ఆయనని మహిమపరుస్తున్నావా లేక నీ ఇంటెలిజెన్స్ చూపించుకొని నిన్ను నువ్వు మహిమపరచుకుంటున్నావా అది సెల్ఫ్ డీఫికేషన్ అంటారు ఇంగ్లీష్ లో అంటే నిన్ను నువ్వు దైవ్ దేవునిగా మార్చుకుంటున్నావు అది చాలా డేంజరస్ జీవితం క్రైస్తవ జీవితం ఈరోజు పాస్టర్స్ అంతా తయారైపోతున్నారు సెల్ఫ్ డీఫికేషన్ అయిపోతుంది వాళ్ళ జీవితాలు అందరు చప్పట్లు కొడుతుంటే వాడు గ్రేట్ అనుకుంటుండ్రు దేవుడు నాకు ఎక్కువ బయలుపరుస్తుండడు అందుకే అందరు ఆకర్షించబడతారు అనుకుంటారు అది అంతా మోసకరమైన జీవితం మనము ఖచ్చితంగా మన ప్రభుత్వం ఆకర్షింపబడేటట్టు మనుషులు నడిపించాలా అందుకొరికే మనం వీటిని ధ్యానిస్తున్నాం కాబట్టి ఇది నా ఇవ్వబడిన వాక్యం కాదు మన ఇవ్వబడిన వాక్యం నీ మరి విశేషంగా అనుకోలేదు నా కొరకు ఇవ్వబడింది నా నుంచి ఇది అనేకలకు వెళ్ళిపోవాలా అందుకొరకు ఇది అనుగ్రహించబడింది అన్న ధ్యానం మనకు అవసరం కాబట్టి ఇప్పుడు ఈరోజు పన్నెండవ వచనంలోని కొన్ని విషయాలను మనం ధ్యానిస్తాం ఒకవేళ టైం ఫర్మేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మనం నైన్ అంటే నైన్ ఓ మనం స్టాప్ చేయాల్సి ఇండైరెక్ట్ సిగ్నల్స్ అవి మనకి నైన్ ఓ క్లాక్కే స్టాప్ చేయాలా మీరు సైలెంట్గా ఉండి ఇంకా మంచిగుంది వాక్యం నేను వెళ్ళిపోతాను తొమ్మిది గంట వరకు పది గంట వరకు అంటే ఇంటి వేటప్పటికీ పన్నెండు అవుతుంది మళ్ళీ రేపొద్దున్నే మీరు అందరు ఆఫీసులకి సేవకులకి ఊళ్ళకి తిరగాల మీరు పొద్దున లేయలేరు కాబట్టి ఒక క్రమాన్ని పాటిద్దాం సరే కొంచెం అటెట్ డీవియేషన్ ఒక ఫైవ్ పర్సెంట్ టైం డీవియేషన్ అయినా పర్లేదు కానీ వాక్యాన్ని ముగించే టైంకి బట్ అది మట్టుకు దృష్టిలో పెట్టుకోండి అది మీకు నేను ఒప్పచిందు ఆ బాధ్యత మీరే చెప్పాలా టైం అయింది అది ఇంటికి పోయే టైం అయింది అని అని మీరు చెప్తే గానీ అది మనకు తెలియదు నేనైతే అలారం పెట్టుకోలేదు వాచ్ కూడా ఇక్కడ పెట్టలేదు టేబుల్ మీద కాబట్టి ఇప్పుడు మనం పన్నెండవ వచనంలోని చిహ్నపరమైన ఆ విషలని ధ్యానించడానికి ప్రయాసపడుతున్నాం నువ్వు జాగ్రత్తగా వాటిని పరిశీలించిన తర్వాత చూడండి చదవక తప్పదు చదవాలా చదవాలా వాటిని పరిశీలించాలా అది మన బాధ్యత సరే మీరు చదువుతున్నా కానీ నాకేం అర్థం కావట్లేదు అంటే నపుంసపుడు అన్నాడు కదా నిన్న ఎవరో వాక్యం చెప్తున్నారు ఎవరో వాక్యం నిన్న మొన్న ఎవరో వాక్యం చెప్తున్నారు నువ్వే చెప్పినవా నపుంసపుడు యశీ గ్రంథం ధ్యానిస్తాడు కానీ ఏం అర్థం కావట్లేదు అని ఆసక్తి ఉంది అది చాలా ఇంపార్టెంట్ ఆయనకు ఆసక్తి ఉంది ఏంది అది నేర్చుకోవాలా ఎవరున్నా వస్తే బాగుంటుంది అని అనుకునే అలా లేకపోతే ఫిలుపుని ఎందుకు పంపించాలా దేవుడు ఎవరు నాకు ఇవి చూపిస్తే ఎంత బాగుంటుంది అని ఆసక్తి కలిగిన కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఫిలుపును కొనిపోయిన ఉంది అంటే ఫిలుపు నిజంగా శరీరంలో పోయిందా ఆత్మలో పోయిందా ఒకటి తెలియదు దాని తర్వాత ఫిలుపు కనిపించకపోయినా కూడా ఉంది వాక్యం అంటే ఆయన ఆత్మ పోయి నపుంసకుని వాక్యం చెప్పిందా మనకు తెలియదు కానీ నేను చెప్తున్నా చాలాసార్లు ఇటువంటి అనుభవాలు మీకు నెరవేర జరిగింటాయి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ యొక్క ఆత్మ ఎక్కడో పోయి సువర్ణ నాకు చాలాసార్లు జరిగింది అని నేను ఏదో గొప్పనని చెప్తా నేను నాకు జరిగింది మీకు జరుగుతుంది మీకు జరిగింది నాకు జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు ప్రకృతి సహజంగా ఉంటే అర్థం కావు నీ కళ్ళకి ఇవి ఎప్పుడు అర్థం కావు నీ హృదయానికి అర్థం కావాలా నీ హృదయాన్ని అందుకే సరి చేసుకోవాలను ఆయన తట్టు తిప్పుకోనికి ప్రయత్నించాలా మొదటిదిగా స్టార్స్ లేక నక్షత్రాల గురించి మనకు వచ్చే ధ్యానిస్తాం దాని తర్వాత సూర్యుడు చంద్రుడు చాలా ఈజీ సూర్యుడి గురించి చంద్రుడి గురించి ధ్యానించడం చాలా ఈజీ కానీ నక్షత్రాల గురించే మనం ప్రయాసపడుతున్నాం ఎందుకో నక్షత్రంలో దేనికి సంబంధించింది కాబట్టి దాని ముందు యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనం ధ్యానించినాకనే తిరిగి మనం ఇక్కడికి వస్తాం యోవేలు యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము ఎవరైనా చెప్తారా యోవేలు గ్రంథం ఎందుకు చాలా ముఖ్యమైనది ఇందులో ఉన్న ప్రవచనము పెంతగోస్త పండుగ రోజు ఆరంభమైంది యోవేలు ప్రవచించిన ప్రవచనము పెంతగోస్త పండుగ రోజు ఆరంభమైంది మన కాలంలో ముగించబోతుంది ఆ ప్రవచనం ఏందా ప్రవచనం అంత్య దినముల మీద అందరి మీద నా ఆత్మను కుమరించదు అందరి మీద కొందరి మీద కాదు అందరి మీద నా ఆత్మను కాబట్టి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మని ఆయన ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు ఒక గిఫ్ట్ లాగా గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ కాబట్టి యోగుల గ్రంథం అంటే ఆ ప్రవేశానికి సంబంధించింది అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంత్యదినట్టు ఎప్పుడు చెప్పండి మీరు అంటారు అంత్య దినం ఈరోజు ఇప్పుడు ఇప్పుడు రాబోయేది కదా బ్రదర్ అంత దినం అంటే మళ్ళీ అది పెంతకొస్త పండుగ రోజు పేతులు వాళ్ళ శిష్యులందరూ నూట ఇరవై మంది ఆ పైక పైట్లు గుర్చని ఆరాధన చేస్తుంటే అక్కడ వచ్చింది కదా ఫస్ట్ టైం అక్కడ ఆరంభ కదా ప్రవచనం అది అంత దినం వాళ్ళు అంత దినంలే అనుకున్నారు మీరు ఎప్పుడన్నా జగతే మీకు తెలుస్తుంది అప్పస్తులు అప్పస్తలకరం తీస్తే ఇంకా ఎండైపోతుంది దిన ఇండ్లు అమ్ముకున్నారు అమ్ముకున్నారా లేదా ఎండ్ టైమ్స్ అని అనుకున్నారు వాళ్ళు అపోస్తులు ఇది ఎన్ టైమ్స్ అని అమ్ముకొని ఇండ్లు ఇండ్లు ఆశలు అమ్ముకొని తీసుకొచ్చి పైసలు బోధ వాళ్ళ వాళ్ళ పాదాల చింత ఎందుకు ఎండ్ టైమ్స్ అని ందండి ఆ రోజుకి ఈ రోజుకి రెండు వేల సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎండి టైమ్స్ అర్థమవుతుంది నీకు అంతే దినములు ఆరంభమైంది అక్కడ అంతే ఎండ్ అంటే పేతురు కాలంలోనే ఎండ్ కావాలా ఈరోజు రోజు వరకు మనం అట్లా మళ్ళీ మన కాలంలో అంతే దినములు ఏనంటాం భవిష్యత్తు రాబోయే తరం కొరక అంతే అనేది ఒక డే బిగిన ఇంకొక డే ఎండ్ కావాలా డ్యూరేషన్ అది అంతే దినము అంటే ఒకటే ఒకటే అది సింగులర్ ఏకవచనం కాదు అది బహువచనం కాబట్టి అది స్టార్ట్ అయ్యి ఎండ్ కావాలా అది ఎన్ని రోజులు అనేటిది నీకు నాకు తెలియదు ఆయనకు తప్ప ఎవరు తెలదు కానీ ఆయన మటుకు సూచన ఇచ్చింది ఏందా సూచన అంత్య దినములలో ఉండే సూచనలు మత వార్త ఎన్నోగా తెలుగు చెప్పాడు ఏమేమి నెరవేరుతాయి ఆ దినములు దాన్ని గ్రహించండి అంత్య దినముల ఎండ్ టైం అని కాబట్టి అది ఆరంభమైంది బాప్తి సమితి వ్యూహాన్ని కాలం మొదలుకొని అని చెప్పిండే ఆరంభం అంత్య ఆరంభం అక్కడ స్టార్ట్ అయింది మన కాలానికి ఎండ్ కాబోతుంది ఎందుకంటే ఆయన చెప్పిన మత విశ్వవార్త ఎన్నోల అధ్యాయంలో ఉన్న సూచనలు అన్ని నెరవేరుతున్నాయి మన టైంలో నెరవేరినై గా ఇంకా నెరవేరుతూనే ఉన్నాయి అంటే ప్రవచనం ఏందంటే ఒకసారి నెరవేరి ఆగిపోయింది కాదు అది నెరవేరుతూనే ఉంటుంది అది ట్రాన్స్మిషన్ అన్నట్టు ఒక దశ నుంచి ఒక దశ దశ ట్రా నెరవేరి అట్లా యోబేలు గ్రంథంలో ఈ ప్రవచనం గురించి మాట్లాడటప్పుడు పదం పదిహేనవ వచనంలో మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు దాని తర్వాత మనం మత్యస్ వార్తలు చూస్తాము కృతజ్ఞతలు అన్ని చూస్తాము ప్రగాఢ గ్రంథం వరకు ఈ ప్రవచనం చూస్తాం చూడండి పదిహేనవ వచనంలో సూర్య చంద్రులు తేజోహీనులై సూర్యుడు చంద్రుడు తేజోహీనులై అని కాంతి తప్పిపోయను యహోవా సీవనుల నుండి గర్జిస్తున్నాడు అంటే ఆయన తిరిగి వస్తున్నాడు అని అర్థం ఇది ప్రవచనం అక్కడ నిరవేర్తుంది మరి విశేషంగా దాన్ని విశదీకరిస్తున్నాడు చండు మొదలసారి పదమూడవర్షం నుంచి పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి గానుగా నిండి ఉన్నది తొట్లు పొర్లిపారుచున్నవి జనుల దోషము అత్యధికమైన అది ఎండ్ టైమ్స్ కంప్లీషన్ పైరు పడడం అంటే ఎండ్ అన్నట్టు ఇంక అది ఇంక దాని తర్వాత అది కొయాల్సిందే అది ఎంత కాలం పడుతుంది ఒక క్రాప్ మూడు నెలలు ఆరు నెలలు మూడు నెలలకు పంట ఆరు నెలలకు పంట అన్న ఆరు ఆరు నెలలు ఇంకోటి ఆరు నెలలు అంటారు అది ఏమంటారు మీరు కారీఫైవ్ అంటారు కదా డ్యూరేషన్ అది అది ఒక రోజు ఎండ్ ఒక రోజు స్టార్ట్ అయ్యి థర్డ్ మంత్ కో సిక్స్త్ మంత్ కో ఎండ్ అయితుంది అది పరిపక్వం చెందడం దేవుడు ప్రకృతి సహజంగా కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఆ రీతిగానే అర్థం చేసుకోండి అనేసి కాబట్టి ఇప్పుడు ఏమంటుండు అన్ని పర్ఫెక్ట్ గా తయారైపోయినాయి వాటి వాటి తీర్పుల కొరకు చూడండి దోషము అత్యధిక అయ్యను ఉంది కానీ ఇప్పుడు అది అత్యంగా అతి అధికంగా అయింది అప్పుడు అధికంగా ఉండే స్టార్ట్ అయింది అధికమైంది మన కాలంకి వచ్చినప్పటికీ దోషం ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ ఉండడం వలన మీరు దిగిరండి ఎవరు దిగిరండి ఎవరు గురించి మాట్లాడుతున్నారా మీరు దిగిరండి దాని తర్వాత తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యహో దినము వచ్చేయున్నది కాబట్టి కంప్లీషన్ అది ఇంకా చివరిగా ఏ ఏ క్షణంలో నెరవేరుతుందో మనకు తెలియదు అంత నిమ్మలంగా ఉంది అనుకుంటారు మనుషులు అంత నిమ్మలంగా ఉందంటే అమాంతంగా వస్తుంది మీది ఎవడు గురి తెరగని సమయంలో జలపల్లలో వచ్చి వాక్యం మన జ్ఞాపకం వస్తా ఉంటుంది నోవా కాలంలో దాని తర్వాత మన ప్రభు జ్ఞాపకం చేసిన అత్తవార్త ఇరునాలుగా అధ్యాయంలో ఎవ్వరు గుర్తెరగని సమయంలో అందరు తిరుచు త్రాగొచ్చు నారు నాటుచ్చు అమ్ముచ్చు కొనుచ్చు పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చు ఎవరు సమయంలో జలప్రలం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను కదా ఎక్కడ కొనిపోయింది ఎక్కడ కొనిపోయింది అతి అధికంగా దోష దోషం ఎక్కడ తీసుకెళ్తాది జలం నిత్య నరకానికే తీసుకెళ్తుంది కదా ఏ శుభ్రహణం ఉంటే నిత్య నరకం నుంచి విడుదల పొందుతావు నిత్య జీవానికి తీసుకెళ్తాడు కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ జనులు తీర్పునకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు ఎండి టైమ్స్ లో గుంపులు గుంపులు ఎవడి గుంపులో వాడే ఉంటాడు అందుకే మనం పాటవాడతడు ఏ గుంపులో ఉంటేవో గుర్తురిగి తెలుసుకోమని పాటవాడుతూ ఉంటాం కదా చాలా మంది మీరు పాడతారు మీరు అందరు మీ ఇద్దరు వస్తే పాట పాడుతుంటారు మీరు ఏ గుంపులో ఉన్నవో గురి తిరిగి తెలుసుకోండి ఎన్ని గుంపులే కూడా తెలియదు రెండు గుంపుల మూడు గుంపుల నాలుగు గుంపుల కూడా తెలియనప్పుడు ఏ గుంపులో ఉన్నవో నీకు తెలుసు చాలా మంది అంటారు దుడు బ్రదర్ మంతే సువార్తలో ఉంది మేకల గుంపు దొరల గుంపు అని నీకు ఆ రెండు గుంపులే తెలుసు కానీ బైబుల్ అంతా మనం చూసిన పాత నిబంధన కాలం మొదలుకొని ఇక్కడ ఈ ఈ స్టడీలో నాలుగు గుంపులు ఉన్నాయి సర్పంలు తేళ్లు గొప్ప జనం సమూహము లక్ష నాలుగు నాలుగు వేల మంది నాలుగు గుంపులు ఇవి ప్రతి ప్రవచనంలో ఇవి మనకు కనిపిస్తా ఉంటాయి సువార్తల కనిపిస్తూ ఉంటాయి ప్రకటన వచ్చినప్పుడు ఇవి గుంపు నాలుగవ గుంపు ఎక్కడ కనిపించదు అది ఎప్పుడు ఆ సేవలు పర్వతం మీద గొర్రెలతో పాటు నివసిస్తా ఉంటది ఇక్కడ నువ్వు కూర్చున్న నీ ఆత్మ మటుకు ఆయనతో పాటు అక్కడ ఉంటది ఈ క్షణం ఎంతమందికి గ్యాప్ ఎంతమందికి అనుభవం చెప్పండి నువ్వు ఇక్కడే ఉంటావు కాని నీ పక్కన చాలా మంది నేను గుర్తుపడ్డా నీకు ఆ అనుభవం ఎప్పుడైనా జరిగిందా ఎక్కడైనా గుంపులలో ఉంటే నిలబడి నిన్ను ఎవడు గుర్తుపట్టాడు సడన్లీ హరే ఎప్పుడు వచ్చినా బ్రదర్ అంటారు ఎప్పుడన్నా అంతే మీకు అనుభవం నన్నైతే ఎవడు గుర్తుపట్టాడు నేను అంది స్పెషల్గా గొప్పనని చెప్తా నేను ఆ అనుభవంలో గోవాల ఈ క్షణం నువ్వు ఉన్న సియోను పర్వతం మీద గొర్రె పిల్లతో పాటు నువ్వు ఆ వాక్యం నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆ అనుభవం జరుగుతుంది నిన్ను ఎవడు గుర్తుపట్టాడు నిన్ను ఎవడు రికగ్నైజ్ చేయడు ఎందుకంటే ఈ లోకమంతా ప్రకృతి సహజంగా ఉంది కాబట్టి ఫిజికల్ గా ఉంటేనే గుర్తుపడుతుంది నువ్వు మంచి ట్రిప్ ట్రాప్ తయారైపోయి ట్రిగా ఉంటే నీకు గుర్తుపడుతుంది నువ్వు గుర్తుపట్ట పాటు కుటుండాలంటే నువ్వు ఆత్మలో సంపూర్ణంగా ఎదుగుతున్న నేను ఏదో స్పెషల్ గా చెప్తున్నాను నా గురించి ఆ అనుభవం గురించి చెప్తున్నా నిత్యము మనము సేవను పొరత మీద గొర్రె పాటు నివసించగలగాల ఆ గుంపులు నువ్వు లేకపోతే భూనివాసులు మూడు గుంపులు కింద కొట్టుకుంటూనే ఉంటాయి ఏ చర్చిపోయినా కొట్టుకుంటూనే ఉంటాయి ఆ మూడు గుంపులు నేను మీకు ఎన్నిసార్లు చెప్పించిన మూడు గుంపులు కొట్టుకుంటూనే ఉంటాయి రెండు ఫస్ట్ రెండు గుంపులు కొట్టుకుంటా ఉంటే గుంపు తమాస చేస్తూ ఉంటాయి ఆ రెండు గుంపులు మీరు తమాష చేస్తారా మా మీద అని తిరిగి వెలుద పడుతుంది అదే జరుగుతుంది ఈ రోజు వరకు ప్రపంచమంతట కాబట్టి యోబేలు గ్రంథంలో చూసినట్లు ఏం జరుగుతుంది మళ్ళీ సార్ చూడండి పదిహేను వచనంలో సూర్య చంద్రులు తేజహీనులయి నక్షత్రముల కాంతి తప్పిపోయానని కదా ఇంగ్లీష్ వైబులో చూడండి ఎవరన్నా విత్ దేర్ షైనింగ్ ఇంగ్లీష్ లో ఎరగుంది అందుకే మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల ఇక్కడ తెలుగులో ఏముందంటే నక్షత్రం లా కాంతి తప్పిపోయను అంటే తప్పిపోయిందంటే పోగొట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు కాంతిని పోగొట్టుకున్నారు బాగా అర్థం చేసుకోండి కాంతి అంటే వెలుగుకి సంబంధించింది వెలుగు అంటే ఎవరు చెప్పండి నేను ఈ లోకానికి వెలుగు అయినన్నారు ఎవరన్నారు ఏ అన్నాడు వీళ్ళు ఆ వెలుగుని పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు తప్పిపోయినరు పోగొట్టుకున్నారు ఎక్కడో పోగొట్టుకున్నారు వెలుగుని అది ఆ రీతిగా కూడా అర్థం చేసుకోవచ్చు తెలుగు భావిలో తప్పు లెక్క కానీ అర్థం చేసుకుంటున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఒక దశ నుంచి ఇంకో దశకు ఎదిగినప్పుడు కాంతిని వీళ్ళు ఎందుకు తప్పిపోయినారు ఇక్కడ ఉంది ఇంగ్లీష్ బైబుల్లో ద స్టార్ షల్ విత్ డ్రా దేర్ షైనింగ్ విత్ డ్రా అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్పండి విత్ డ్రా అంటే తీసుకోవడం వెళ్ళిపోవడం తీసుకొని వెళ్ళిపోవడం విత్ డ్రా అంటే అన్నకెళ్ళి బయటికి రావడం అంటే ఇంకోటి చూస్తే ఈ గుంపు బయటకు వచ్చేసింది అని కూడా అర్థం ఈ గుంపు ప్రభులో లేదు అని కాబట్టి వెలుగు పోగొట్టుకుంది నువ్వు ప్రబల నాట పడితే నీకు ఆ వెలుగు ఉంటుంది నువ్వు ప్రభులకి వెళ్ళి బయటపచ్చేసినా కాబట్టి నీకు వెలుగులేదు ఇప్పుడు చూడండి జేమ్స్ సాంగ్ నంబర్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా థర్టీ జేమ్ సాంగ్ నంబర్స్ థర్టీ లో స్టార్స్ అంటే ఏంటంటే ఇది జోవెల్ అంటే పాత నిబంధన కాలం కాబట్టి హెబ్రి భాషలో ఖోకాబు హిబ్రూ పదం అది ఖోకాబ్ అంటే ప్రాబిలీ ఫన్ ద సేమ్ యాజ్ థర్టీ ఫైవ్ ట్వంటీ అహ్ huh. సో so, 35 22 లో ఏముందంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ రోలింగ్ రోలింగ్ అంటే రోలింగ్ అంటే తెలుస్కారే మీకు దొర్లడం దొర్లిపోవడం అన్న అర్థం తర్వాత ఆర్ 35 54 ఇన్ ది సెన్స్ ఆఫ్ బ్లేజింగ్ బ్లేజింగ్ అంటే తెలుసారకన్నా బ్లేజింగ్ అంటే కాలిపోవడం వెలుగు మంట బ్లేజింగ్ అంటే తర్వాత ఎ స్టార్ యాస్ రౌండ్ యాస్ షైనింగ్ ఫిగరేటివల్లీ ఎ ప్రిన్స్ ఆర్ స్టార్ గేజర్ ప్రిన్స్ అంటే రాజకుమారుడు తర్వాత స్టార్ గేజర్ గేజర్ అంటే దాన్ని చూసేవాడు ఆ స్టార్ చూస్తాడు అండి వాటిని ఏమంటారు ఆస్ట్రాలజర్స్ ఆస్ట్రాలజర్స్ అంటే స్టార్లన్నీ చూసి ఏం జరగబోతుంది అని స్టడీ చేసేవాళ్ళని ఆస్ట్రాలజర్స్ అంటారు తెలుగులో ఏమంటారు కరెక్ట్ పదం నాకు కూడా వస్తలేదు తెలుగులో ఆస్ట్రాలజర్ని ఏమంటారు తెలుగులా శక్నం చూసేటోళ్ళ ఓ రీతిగా ఓ రీతిగా శక్నం చూసే వాళ్ళే కానీ వాళ్ళు చూసేది ఏంటంటే స్టార్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయో ఆ మూవ్మెంట్స్ ఏ రీతిగా మన మీద ప్రభావితం చేస్తాయి అనేది స్టడీ చేయడము అది నిజం కాదు అది ఎందుకంటే స్టార్స్ తిరుగుతా ఉంటే దీని మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది అది దానిమీద ఒక మాస్టర్స్ కోర్స్ కూడా స్టార్ట్ చేశారు బనారస్ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇండియాలో ఆస్ట్రాలజీ మీద ఎంఏ ఆస్ట్రాలజీ కోర్స్ ఇచ్చింది ఒడిస్సా ఉద్యోగాలు దాని నువ్వు ఇంటి దగ్గర పెట్టుకోవాలి కంప్యూటర్ నేను ఆస్ట్రాలజీ అని పెట్టుకోవాలా సర్టిఫికేట్ ఇంటి దగ్గర వస్తే వాడికన్నా నువ్వు ఆస్ట్రాలజీ చెప్పి వానికి డబ్బులు తీసుకొని పోవాలా దాని తర్వాత తెలుగు యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ అది దాంట్లో కూడా స్టార్ట్ చేసారు ఎందుకంటే అక్కడ వాడు స్టార్ట్ చేసినట్టు వీడి ఇక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి స్టార్ గేజర్స్ అంటే ఆ కదలికలను పరిశీలించి అవి మన మీద ఏ రీతిగా ప్రభావం చూపిస్తాయి అనేది స్టడీ చేయడమే అస్సాలజ్ కాబట్టి వీళ్ళందరూ ఈ స్టార్స్ దేనికి సంబంధించినవి అంటే నేను ఇప్పుడు మీకు ఎన్నో విషయాలు చూపించిన వీళ్ళందరూ దొరిపోతున్నారు ఎక్కడికి దొరికిపోతున్నారు ఆయన వెలుగు నుంచి వెళ్ళిపోతున్నారు దాని తర్వాత వాళ్ళు మండబోతున్నారు కాల్చవేయబడబోతున్నారు దాని తర్వాత ఫిగరేటివ్లీ ప్రిన్స్ ఆర్ స్టార్ గేజర్ వీళ్ళందరూ ఏ రీతిగా తయారవుతున్నారు యుగ సమాప్తి వచ్చినప్పటికీ శారీరకంగా తయారవుతున్నారు అన్న విషయం జ్ఞాపం చేసిందంటే మన ప్రభువే కదా మన నీ నీ నీ కీర్తన గ్రంథము నలభై అదే మనం చూస్తాము మన భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉందని అందరూ రేపు ఏమైపోతుంది నా కెరియర్ నా లైఫ్ ఏమైపోతుంది నా జాబ్ ఏమవుతుంది నాకు ప్రమోషన్ వస్తా లేదా నాకు ఉద్యమం వస్తా లేదా నా పెళ్ళా లేదా నాకు పిల్లలు ఉంటారా లేదా నా పిల్లలకి స్కూల్లో సీట్లు దొక్కాయలేవా ఇదే కదా సమస్య అందరికిదే సమస్య నా బాస్ నాతో పాటు మంచి ఉంటా లేదా వాళ్ళు ఎప్పుడు నేనంటే వాళ్ళు పడ్డ పడదు నా కలిక్స్ అనేది ఎప్పుడు ఎప్పుడు చాళీలు చెప్తా ఉంటారు ఇవే కదా సమస్యలు మనకందరి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ థర్టీ ఫైవ్ లో ఏముందంటే కాబ్ కాబోన్ హిబ్రూ పదం ఫ్రమ్ అన్ అన్యూస్డ్ రూట్ మీనింగ్ టు హీప్ అప్ అని టు హీప్ అప్ హీప్ అప్ అంటే సమకూర్చుకోవడం కుప్పలుగా చేసుకోవడం హీప్ అప్ అంటే హీప్ అంటే కుప్ప హీపప్ అంటే కుప్పగా చేసుకోవడం ఏం కుప్పగా చేసుకుంటున్నారు వీళ్ళు హీప్ అప్ హిల్లీ అంటే గుట్టలాగా చేసుకోవడం కుప్పగా చేసుకోవడం గుట్టలాగా చేసుకోవడం వాళ్ళు ఏం చేసుకుంటారు మనం అర్థం చేసే ప్రయత్నించాలా థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అట్లే ఉంది అది థర్టీ ఏ ప్రిమిటివ్ రూట్ ప్రైమర్లీ ర్ పెనిట్రేట్ అని ఉంది ప్రిక్ అంటే కుర్చడం ప్రిక్ అంటే కూర్చడం పెనిట్రేట్ అంటే దూసుకొని పోవడం లోపలికి కాబట్టి ప్రిక్ అన్నప్పుడు బహు షార్ప్ గా ఉండే ఒక వస్తువుతో కుచడం ముళ్ళు కుచ్చుకుంటాం చూసినాం ముళ్ళు తను ప్రిక్ అంటారు దాన్ని ముళ్ళు ప్రిక్ అంటే నెయిల్ ప్రిక్స్ అంటాం ఇంగ్లీష్ లో కాబట్టి స్టార్స్ ఏమవుతాయి అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అవి కృచ్చబడతాయి దేంతో కూర్చోబడతాయి ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అవి కృచ్చబడతాయి కాబట్టి ఇంగ్లీష్ ఇంకా కంటిన్యూషన్ ఏమందంటే హెన్స్ టు బ్లిస్టర్ బ్లిస్టర్ బ్లిస్టర్ అంటే దద్దులు రావడం బాయిల్స్ రావడం శరీరంలో బబ్బుల్ లాగా వస్తాయి మంట మంట బబ్బుల్స్ వస్తాయి వాళ్ళ శరీరంలో అని చెప్తున్నాడు అంటే వీళ్ళకి రోగం వస్తుందా చివరికి అంటే గతంలో అయినాయి వాళ్ళకి గడ్డలు వచ్చినాయి ఎక్కడొచ్చినాయి తెలుసు మీకు పాత నిబంధన కాలంలో అవన్నీ తిరిగి నెరవేరుతాయి అనేసి చెప్పాడు ఐగుప్తులో ఎటువంటి తెగుళ్లు వచ్చినాయో యుగ సమాప్తిలో కూడా అటువంటి తెగులసం చూపించండి ప్రవచనంలో చూసినా ఎన్నిసార్లు కానీ ఇక్కడ స్టార్స్ కి ఇటువంటి సమస్యలు టు బి ప్రిక్ట్ టు పెనిట్రేట్ హెన్స్ టు బ్లిస్టర్ అంటే మంట బ్లిస్టర్ అంటే మంటతో పుండ్లవి ఏమంటారు వాటిని బొడుపల్ బొడుపల్ అంటారు కదా తెలుగుల బొడుపులు బొడుపులు అంటారు బొడుపలే కదా వేడి వేడి బొబ్బలా కాల్తే ఉబ్బుతాయి చూడండి కాల్తే ఉబ్బవా అండ్లంతా వాటర్ నిండి ఉబ్బి మండుతా ఉంటుంది దాని ఏమంటారు బొబ్బలు అంటారా ఓకే బ్లిస్టర్స్ అంటే బొబ్బల ఇంగ్లీష్లో బ్లిస్టర్స్ అంటే కాల్తే ఇట్లా పొంగుతాయి పొంగి నీళ్ళు నిండుతాయి అంటే బ్లిస్టర్స్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి తెలుగులో బొబ్బలు అంటారా తర్వాత ఏముందంటే ర్న్ కాలిపోవడం కాబట్టి ఇవన్నీ స్టార్స్ దేనికి సంబంధించినవి గొప్ప జనానికి సంబంధించినవి ఆ విషయం మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలా సరే గొప్ప జనం కాదు తేలక ఎందుకంటే ప్రిక్ అన్నప్పుడు తేళ్లు ప్రిక్ అంటే అంటే తేళ్లు కాబట్టి ఈ తేళ్లకు సమస్య ఇవన్నీ కాలిపోతాయి అన్న విషయాన్ని చూపిస్తుంటే మొదటి గుంపేది దాని తర్వాత నంబర్స్ సిక్స్ ట్వంటీ లో ఆసా గదా ఆసాఫ్ ఆసాఫ్ ఆకాఫ్ ఆకాఫ్ అనుంది ఏడబ్ల్యూ ఎస్ఏఎఫ్ ఏ ప్రొనౌన్సేషన్ విత్ డ్రా సిక్స్ ట్వంటీ టూ అంటే విత్ డ్రా అంటే స్టార్స్ షాల్ విత్ ఇక్కడ మనం చూసినాము తప్పిపోయిన ఉంది కదా ఇంగ్లీష్ లో విత్ అనుంది కాబట్టి విత్ అంటే ఏంది ఏ ప్రిమిటివ్ రూట్ టు గ్యాదర్ ఫర్ ఎనీ పర్పస్ అన్ని సమకూర్చు అన్ని జమ కావడం అర్థం దాని తర్వాత టు టేక్అవే టు టేక్అవే అంటే తీసుకొని పోపడడం కొనిపోపడడం అని అర్థం దాని తర్వాత టు రిమూవ్ వాళ్ళు తీసివే పడతారు దాని తర్వాత బ్రాకెట్స్ ఏముంది తెలుసా డెస్ట్రాయ్ కన్స్యూమ్ అగైన్ డెస్ట్రాయ్ ఫెల్చ్ గ్యాదర్ ఇన్ టుగెదర్ టేక్అే అటర్లీ విత్ డ్రాన్ ఇన్ని పదాలు ఉన్నాయి విత్ డ్రాన్ అనే పదానికి ఇన్ని మీనింగ్స్ ఇచ్చండి సరే ఇప్పుడు నువ్వు దాన్ని ఏది కరెక్ట్ మీనింగ్ బ్రదర్ అని నువ్వు అక్కడే ఉంది నీకు పరసరాత్మ్యం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం తేళ్ల గురించి మా అంతే కదా తేళ్ల గురించి మాట్లాడుతున్నాం స్టార్స్ గురించి మాట్లాడుతున్నాం అవి ఏ రీతిగా డిస్ట్రాయ్ అవుతాయి చివరి పదం ఉంది అటర్లీ అంటే శాశ్వతంగా అవి నశించిపోతాయి తేళ్లు సర్పంలో కూడా శాశ్వతంగా నశించిపోతాయి అన్న విషయాన్ని ఈ యొక్క సిక్స్టీ టూ సిక్స్ చెప్తుంది కాబట్టి వీటన్నింటిని ఇంత జాగ్రత్తగా దేవుడు మన కొరకు పెట్టిండు నువ్వేమో బ్లైండ్గా చదివేసి వెళ్ళిపోతున్నావు అర్థమైంది అనేశ్ కానీ ఏం అర్థం కావట్లేదు మనకి ఎందుకంటే మనం అంత జాగ్రత్తగా వీటిని పరిశీలిస్తలేము తేళ్లు ఇవన్నీ దుష్టత్వంలో ఉన్న సేవ జీవితం దుష్టత్వంలో ఉన్న క్రైస్తవ జీవితం యుగ సమాప్తిలో దుష్టత్వంలో ఉంది ఇది ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉంది ఆయన ఏం చెప్పిండో దానికి ఆపోజిట్ గా జీవిస్తుంది భూమి మీద ధరని సమకూర్చుకునుడి కొనకుడి అని చెప్పినాడు మళ్ళీ వాళ్ళు చేస్తుంది ఆయన ఏ వాక్యం చెప్పిండో దానికి ఆపోజిట్ గానే జీవిస్తుంది క్రైస్తవ జీవితం వినొచ్చు అక్కడే ఉంది పరిశీలించే విధానం బ్లైండ్ గా కాదు ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఒకసారి చూడండి ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇవన్నీ ఎందుకు నేను పాత నిబంధన కాలంలోని విషయాలు మీకు చూపిస్తానంటే అవన్నీ అక్కడ చెప్పబడ్డాయి మన కాలంలో ఎండ్ కాబోతున్నాయి ఆ ప్రవచనాలు అవి ఎక్కడ చెప్పబడ్డాయి బ్రదర్ అని నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు ఇప్పుడు ఎందుకంటే అవన్నీ అక్కడ చెప్పబడ్డాయి ఆల్రెడీ నువ్వు చూసుకోలేదు నీకు ఓపిక లేదు అంతే లేక నీకు అవకాశం లేదు ఇన్నోసెంటివ్ కాబట్టి నువ్వు వెతకలేకపోయినావు పాపం లేక నీకు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చదవడానికి రావట్లేదు కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు ఆర్ నీ లైఫ్ టైంలో అది సరిపోతలేదేమో నీకు చూడడానికి టైం పది సార్లు ఇరవై సార్లు చదివినా కొన్నిసార్లు దొరకవు ఈ వాక్యాలు నువ్వు ఎన్నిసార్లు చదివినా అవి నీకు ఆ టైంకి అవి అవగాహన కాకపోవచ్చు కానీ ఈ టైంలో ఇవన్నీ అవబాగానికి రావాల్సిందే అయితేనే కూడా ఎందుకంటే ఇవన్నీ నెరవేరే టైంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రవచనాలు ఆమోస్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక ప్రవచనం గురించి చెప్పాలి చూడండి ఇప్పుడు ప్రభు అయిన యహోగా ఆ దినమునా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఆ దినమున అంటే ఏ దినము గురించి చెప్తుండేనా ప్రవ ప్రవక్త ఆ దినము గురించి అది ఏ దినం అనేది కాదు ఆ దినమున అన్నప్పుడు ఇమ్మీడియట్లీ రిలేట్ చేసుకోవాలి ఏ దినం గురించి మాట్లాడుతున్నాడని ఇది ఏ కాంటెక్స్ కి సంబంధించింది వాక్యం యోగాలు గ్రంథం అంటే దగ్గర దగ్గర రెండు వేల వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యాలు ఇవి మళ్ళా రెండు వందల సంవత్సరాల చెప్పబడ్డ ఈ వాక్యము ఏ దినం గురించి మాట్లాడుతుంది ఇది ఇది ఇంతకు నెరవేరిందా ప్రవచనం లేక నెరవేరబోతుందా ఇప్పుడు చూడండి ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేదును ఎప్పుడన్నా అయిందా చరిత్రలో ఇది ఎప్పుడన్నా అయిందా సూర్యుడు ఎప్పుడన్నా మధ్యాహ్నం అస్తమిస్తాడా లేక సాయంత్రం అస్తమిస్తాడా ఉదయిస్తాడు పొద్దున సాయంత్రం అస్తమిస్తాడు కానీ ఇక్కడ వాక్యం ఉంది మధ్యాహ్నం అస్తమిస్తాడు అనేసి అప్పుడు మీరు ఏం చేస్తారు కరెక్ట్ ఏమంటారు జియో జియో ఏమంటారు సబ్జెక్ట్ పేరు జియోలజీ సబ్జెక్ట్ జియోలజీ సబ్జెక్ట్లో ఉంటుంది అది ఆర్ అస్ట్రాలజీ సబ్జెక్ట్ ఉంటుంది క్యాలిక్యులేషన్ చేసుకుంటా పోయినప్పుడు కొన్ని వేల సమస్యల క్రితం ఎప్పుడన్నా నెరవేరిందా అని వెతుకుతారు సైంటిస్టులు మీకు అర్థమవుతుందా కొన్ని వేల సంవత్సరాల క్రింద ఎక్కడైనా నెరవేరిద్దాం వాళ్ళ క్యాలిక్యులేషన్స్ పక్కా ఉంటాయి ఒక నిజంగా నెరవేరింటే ఏదో ఒకరోజు తీసి చూపిస్తారు వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అస్ట్రాలజీ అస్ట్రాలజీ సైన్స్ కానీ సారీ అస్ట్రానమీ అస్ట్రానమీ సైన్స్ కానీ ఆస్ట్రాలజీ సైన్స్ కాదు ఆస్ట్రానమీ పర్ఫెక్ట్ గా చెప్తాడు ఏ టైంలో ఎంత స్పీడ్గా పోతుంది ప్లానెట్స్ ఎర్త్ ఎంత ఎన్నిసార్లు ఆర్బిట్స్ అయితే ఎన్నిసార్లు తిరిగితే ఒక సంవత్సరం అవుతుందా వాళ్ళకి ఇవన్నీ ఒకదాని చుట్టూ ఒక తిరుగుతూ సూర్యుడికి ఏది అడ్డం వస్తే మనకి చలికాలం అవుతుంది ఏది అడ్డం వస్తే ఎండాకాలం అవుతుంది ఏది అడ్డం లేకపోతే ఎండాకాలం అవుతుందో ఇవన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళు ప్రిటిట్ చేయగలరు అస్ట్రానమీలో అస్ట్రాలజీ చుక్కలు చూసాడు ఆ చుక్కలు చూపించాడు గుడ్డిగా నమ్మేడుది కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం ఇది ఏ దినం మధ్యాహ్నం ఏ రోజు ఏ గతంలో ఎప్పుడన్నా మధ్యాహ్నము సూర్యుడు అస్తమించింటా నేను అనేది ఏంటంటే గతంలో ఎప్పుడు నెరవేరలేదు భవిష్యత్తులో కూడా ఎప్పుడు నెరవేరదు అది ఎందుకంటే దానికి పర్ఫెక్ట్ డిఫైన్డ్ టైం ఎందుకంటే ఆది కాండం మొదట మనం చూస్తాం ఎప్పుడు అది అస్తమించాలా ఎప్పుడు ఉదయించాలన్నా దేవుడు పెట్టేసిడు అక్కడ డిఫైన్ కాబట్టి ఆయన వాక్యానికి విరుద్ధంగా ఆయన దాన్ని మధ్యాహ్నం అస్తమిపయ్యాడు కానీ ఈ వాక్యం నువ్వు అర్థం చేస్తాక నిజంగా అస్తమిస్తుంది మధ్యాహ్నం అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ప్రకృతి సహజంగా వాటిని చూస్తున్నావు ఫిజికల్ లేయర్లో చూస్తున్నావు చూడాల్సింది స్పిరిచువల్ లేయర్లో మధ్యాహ్నం అంటే దేనికి సంబంధించింది కూడా తెలియదు మధ్యాహ్నం అస్తమించడం అంటే దేనికి సంబంధించింది తెలవాలని ఉదాహరణకి సూర్యుడు దేనికి సంబంధించింది కూడా తెలవాలని ఒక మతపరమైన జీవితానికి సాదృశం మధ్యాహ్నం అనేది దేనికి సంబంధించింది శ్రమల కాలము మధ్యాహ్నానికి సంబంధించింది అంటే శ్రమల కాలం ముగించే టైం మధ్యాహ్నం అంటే దాని తర్వాత సాయంత్రం అవుతుంది కాబట్టి ఇంకా దగ్గరకు వచ్చింది అని అర్థం కాబట్టి ఇవన్నీ ప్రకృతి సహజంగా చెప్పబడ్డ వాక్యాలని మనము ఇంకా ప్రకృతితోనే చేస్తున్నాం అందుకే పాత నిబంధన కాలంలో అన్ని ప్రకృతిగా చెప్పబడి కృత నిబంధ కాలం కోసం ఎందుకు పాతవి గతించి అన్నాడు సమస్తం కృతమైన అన్నాడు సమస్తం కృతమైన అంటే సమస్తం ఆత్మీయమైనవి కాబట్టి మీరు ఆత్మస్వరూపులు కాబట్టి వాటిని ఆత్మతోనే చూడాలన్న ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం ఇప్పుడు చూడండి తొమ్మిదవ వస్తున్నాం కదా ఆ దినమైన నేను మధ్యాహ్న కాలం సూర్యుని అస్తమింపజేదును రవ్ అంటున్నాడు దేవుడు అంటున్నాడు నేనే చేస్తాదని అంటున్నాడు తర్వాత పగటి వేళను భూమికి చీకటి కమ్మజేదును పగటివేళ భూమికి చీకటి ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి పగటి వేళ భూమికి చీకటి గమన ఏం అంటే మధ్యాహ్నం వేరే పగలు వేరేనా కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించకపోతే నువ్వు యథావిధిగా ఇది చదివేసి వెళ్ళిపోతున్నావు నీ లైఫ్ వృద్ధాప్యం కూడా దాటిపోతుంది యవనకాలం నుంచి ధ్యానిస్తున్న విటిని యథావిధిగా చదివేసి వెళ్ళిపోతున్నా ఏమర్థమైంది అర్థం కాలే అర్థం కాకపోతే నీ విశ్వాసం ఎట్లా బలపరచబడుతుంది హృదయంలో పోతేనే విశ్వాసం బలపడేది అటువంటి విశ్వాసాలను నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వచ్చండి కాబట్టి వీటిని నువ్వు జాగ్రత్తగా పరిశీలించి వీటి రెఫరెన్సెస్ ఏందో అర్థం చేసుకోకపోతే ఏ రీతిగా నువ్వు ఇతరులకు చెప్పగలవు సపోజ్ రేపు పదనన్నా ఎవడన్నా ఇది ఏంది బ్రదర్ అని అడిగినప్పుడు నువ్వు ఎట్టా చెప్తావాలి ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి బ్రదర్ అంటే నన్ను చెప్పాలి కదా చెప్పేవాళ్ళం ఎందుకంటే పేదరాష్ట్ర పత్రికల్లో చూస్తాం ప్రతి ఒక్కరికి మనము ఓపికతో అని జవాబు చెప్పాలని ఉంది కానీ క్రమంగా ప్రతిదానికి క్రమం కాబట్టి జాగ్రత్తగా దాన్ని నువ్వు పరిశీలించి ఒకవేళ నీకు రాకపోతే బ్రదర్ నాకు రాదులేదు నేను నేర్చుకుని చెప్తా నీకు నాకు రావాలని నేను లేదు చెప్పాను అన్నీ నాకు తెలుసు కూడా నేను చెప్పాను కాబట్టి నేను ఖచ్చితంగా తెలుసుకుంటా ఒకవేళ తెలియకపోతే నేను తప్పకుండా తెలుస్తాను ఒకవేళ నీకు తెలిసి నాకు చెప్తే నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను బట్ నేను బ్లైండ్ గా అక్సెప్ట్ చేస్తాను పరిశీలించి అక్సెప్ట్ చేస్తే ఎందుకంటే బెరియన్లకు సంబంధించిన బోధ మనం మినిసల జన సమాపోస్తాల్లో వాళ్ళు పరిశీలించినదే ఏ వాక్యాన్ని స్వీకరించలే నీవు కూడా అంతే నువ్వు పరిశీలించకుండా స్వీకరిస్తే మోసపోవచ్చు యుగ సమాప్తిలో వాక్యం ఉంది మోసపోయిన వాడు వాడు గ్రహించడంట అది యుగ యుగ సమాప్తిలోనే ఉందా పాత నిబంధక లేదా ఎంతమంది ప్రవక్తలు మోసపోలే ఆహాబుదే గరా ఎంతమంది ప్రవక్తలు మోసపోలే నాలుగు మంది ప్రవక్తలు మోసపోయినారు దానికి ముందు ప్రవక్తలు మోసపోలేదా మంది మోసపోయినారు ఎందుకు సౌలు రాజు మోసపోలేదా సౌలురాజు పరశురాత్మ అభిషేకం పొంది ప్రవచించిన వాడనుంది వాక్యం సమ్మేళనం చూస్తాం ఆయన ప్రవక్త శిష్యులతో పాటు కలిసి ప్రవచించను అనుంది వాక్యం కానీ ఆయన నుంచి ఎప్పుడు పరుశుధాత్మ పోయి దురాత్మ వచ్చిందా కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఆయన యుగస ఆయన కాలం ముగించటానికి మన కాలం కూడా అంతే మనల్ని ఎప్పుడు పరిశుధాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందో మనం గ్రహించకపోతే ఖచ్చితంగా మనలో దురాత్మ ఉన్నట్టే కదా అందుకే దావితరాజు ప్రార్థన చేసిడు ప్రవ్వా నా నుంచి నీ యొక్క ఆత్మ తొలగించకు ప్రవ్వా క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ లాడ్ అంటాడు వాక్యం నాలో శుద్ధ మనసుని కలగజేయి ప్రవ్వా నీ యొక్క ఆత్మని నా నుంచి తొలగించకు ప్రవ్వా అని ప్రార్థన చేసి మనకు చాలా అవసరం ఇవ్వచ్చు ఎందుకంటే డిసెప్టివ్ స్పిరిట్స్ ఎక్కడ చూసినా గానీ ఎక్కడ మోసపోతామో అన్న భయం ఉంటుంది నాకైతే భయం ఉంటుంది ఎక్కడన్నా పోయి వింటానంటే ఇది ఇది ఎంతో ఇది చాలా భయంకరంగా ఉంది నేను మోసపోకుండా కాపాడు ప్రవ్వా దీన్ని వివేచించాలా ప్రవ్వా ఇది నీ వల్ల కలిగిందా దృష్టిని వల్ల కలిగిందా వచ్చినవాడు ప్రభువు నుంచి వచ్చినాడా లేక దయ్యం నుంచి వచ్చిందా దృష్టి నుంచి వచ్చిందా నాకు ఆ వివేచత ద్వారా అనుగ్రహించి ప్రవ్వా అని ప్రార్థన చేసుకుంటా లేకపోతే మోసపోతా మోసపెనం తిరిగి రావడం చాలా కష్టం సౌలొచ్చిండా ఎవరైనా వచ్చిండ్రా పాత ని బదిన కాలంలో మోసపోయిన వాళ్ళు ఒక్కరు చెప్పండి ఒక్క కేసు చూపించండి క్రొత్త నిబంధనలో ఎన్నో కేసులు చూపిస్తాను మీకు మోసపోయిన వాళ్ళు ఎవ్వరు వాపస్ రాలే అందుకే హెబిల్ రాష్ట్రపతిగా చెప్తాడు అట్లాంటి వాళ్ళని వెలిగించడం అసాధ్యం తిరిగి వాళ్ళని తీసుకుని అసాధ్యం ఒకసారి మోసపోయిన వాళ్ళని తీసుకుని చాలా కష్టం అందుకే మోసపోకుండా ఉండడానికి మనం ప్రయాసపడాల మన ప్రార్థన జీవితం దానికి అందుకే నువ్వు ఇంటికి వెళ్ళినాక ఒక కన్సెప్ట్ కూర్చో ప్రార్థన ప్రవ్వా వీటిని నేను ఎట్లా పరిశీలించాలా ప్రవ్వా కరెక్ట్ గా చెప్పండి లేదా నేను దీన్ని స్వీకరించనా లేదా ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలా ప్రవా ఎందుకంటే రేపటి నుండి ఇంకొకటి నేను అడుగుతారు ఈ వాక్యం నేను వానికి ఎట్లా చూపించాలా ప్రవా చూపించకపోతే వాళ్ళు విడుదల పొందరు వాడికి అనుమానం ఉంటుంది దేవుని వాక్యం మీద ఎప్పటికీ లైఫ్లాంగ్ మళ్ళీ మన బాధ్యత అందుకొరకు ఇక్కడ నిలబడింది నా క్రెడిట్ కొరకు నా గ్రేట్ కొనసే నేను నిలబడలేదు ఇక్కడ ఈ దశలో ఇవన్నీ క్లారిఫికేషన్స్ కొరకు నీ ద్వారా ఇవి క్లారిఫై కావాలని నన్ను అదే రీతిగా నిన్ను కూడా ఎన్నుకుంటాడు నీ ద్వారా ఇవన్నీ ఇతరుల క్లారిఫై కావాలా అందు కొరకు నువ్వు వీటిని పరిశీలించాలా కాబట్టి చూడండి ఆమోసు గ్రంథంలో మనం ఒక విషయాన్ని చూస్తున్నాం ఏందంటే పోయిందా వాక్యం తొమ్మిదవ వచ్చిన కదా ఎనిమిది తొమ్మిది నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప పగటి వేళను భూమికి చీకటి కమ్మ పదవచనంలో సరే ఇది కొంత కష్టతరంగా చెప్పడానికి మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలు పాటలను ప్రలాపములుగాను మార్చదును ప్రభు చేస్తా అంటున్నాడు వాటిని ఏం చేస్తా అంటున్నాడు మీ పండుగలను మీ పండుగ దినములను దుఃఖ దినములుగా చేస్తుంటున్నాడు చూడండి మీరు పండుగలు మీరు పండుగలు చేసుకుంటే మీ పండగలను దుఃఖ దినములు ఎదుగు చేస్తాను ఆయన ఎందుకు దుఃఖ దిన చేయాలా పండుగ రోజు ప్రభుత్వ నిన్న శుద్ధిస్తున్నాను నిన్న గత ఆధిస్తున్న వాళ్ళు ఎందుకు దుఃఖాల పాలు అవుతారు పండుగల రోజే యాక్సిడెంట్స్ అవుతాయి పండుగల రోజే బాంబులు బ్లాస్ట్ అవుతున్నాయి పండుగల రోజే మనుషులు చేస్తా ఉన్నారు ప్రపంచం అంతటా ఇది మందిరాలలో మందిరాలలో బాంబుస్ బదులుతున్నాయి పండగల రోజులు ఎందుకంటే ఆ రోజు దొరుకుతారు వాళ్ళందరూ అక్కడ వాడిని తెలుసు అక్కడ ఒక బాంబు పోయి వాడు బ్లాస్ట్ అయిపోతాడు వాళ్ళందరూ చూస్తున్నారు చిన్నపిల్లలు అందరు వాళ్ళకి అనుమానం ప్రభు నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఎందుకు ఈ పరిస్థితి నా కుటుంబీకులకు ఎందుకు ఈ పరిస్థితి అని ప్రశ్నిస్తూ ఉంటాను కానీ ఎప్పుడన్నా వీళ్ళు పరిశీలించరా ఇది ముందుగానే చెప్పబడింది ఎందుకు నా కాలంలో నెరవేరుతుంది నా పండగ దేవ ఎందుకు ఆయన దుఃఖదినలుగా మారుస్తాడు ఎందుకు మారుస్తాడు ఆయన వాక్యానికి అవిధేత చూపించినాం కాబట్టి ఆయన చెప్పిన వాక్యాన్ని నువ్వు స్వీకరించలేదు కాబట్టి దాని ప్రకారంగా జీవించలేదు కాబట్టి నువ్వు ఆచారబద్ధంగా జీవించినావు అది పాయింట్ నువ్వు మతాచారాన్ని పాటించినావు ఆత్మీయ సత్యాన్ని పాటించలే మత్సాచారాన్ని పాటించినావు నీ ఇష్టానుసారంగా జీవించినావు అంతే లోకాతీతంగా జీవించినవు హాలయలుయ్యి పాటలు పాడినాడు ఎందుకు ఏడవాలని చెప్పండి అక్కడ అదే వాక్యం అది కదా మీ పాటలను ప్రా ప్రాలాపంలుగా మార్చేదు నువ్వు కొంతకాలం కిందట వీటన్నిటిని నేనేంచిన కొన్ని సంవత్సరాల మనం ఈ వాక్యాలను అప్పటి వరకు పాటలు పాడినోళ్ళు ఎందుకు ఏడుస్తారు అంటే ఆ తీర్పు ఆరంభమైనట్లు కూడా వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటారు జీవిత సమాప్తిలో అందుకు నిన్ను నన్ను ఇక్కడ పెట్టింది దేవుడు నువ్వు వాళ్ళకు పోయి ఇవన్నీ చూపించు మీ దుఃఖ దిం మీ పండుగలు దుఃఖ దినములు కాకముందే మీరు జాగ్రత్త మీ పాటలు ప్రలాపములు కాకముందు మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరించడం ఈ సేవ అప్పగించబడింది వీటిని మనం జాగ్రత్తగా ధ్యానించాల చూడండి ఎప్పుడైతే నువ్వు సత్యంలోకి వెళ్ళిపోతావో నీ పండుగలు దుఃఖ దినములైతాయి ఎప్పుడైతే నువ్వు సత్యం నుంచి బయటకు వెళ్ళిపోతావో నీ పాటలు పనికిన నీ పాటలు లాగా అయిపోతాయి ఎందుకంటే నువ్వు నిండు మనసుతో పాటిస్తూ పాడతలేవు హృదయానుసారంగా ఆయన నిన్ను సేవిస్తలేవు నీ మనసు సేవిస్తుంది కానీ నీ హృదయం దొరంది వారి నన్ను మయపరచే గాని వాళ్ళ హృదయంలో నాకు బహు దూరంగా ఉన్నాయంట ఎందుకంటాడు అక్కడ లేడు ప్రభు హృదయంలో ఆయన నీతో బస చేయాలనుకుంటున్నాడు నీ హృదయంలో మందిరంలో కాదు మన శరీరమే మందిరం ఆయన అక్కడ నివసించాలనుకుంటుండే నీ హృదయంలో కానీ ఆయనకి ఎక్కడ చోటిచ్చినవు వీటికి సంబంధించిన మళ్ళీ మనము ఈరోజే ఆరంభించినాం కాబట్టి వచ్చేవరము వీటన్నింటిని మళ్ళీ ఒక్కొక్క దాన్ని నేను విశదీకరించి చూపిస్తాను ముఖ్యంగా అటర్లీ అంటే సంపూర్ణంగా వాళ్ళు ఏ రీతిగా నక్షత్రంలో సంపూర్ణంగా డిస్ట్రాయ్ అయిపోతాయి అని కదా ఇదే చూసిన వాక్యం అప్పుడు ఏమవుతుంది అన్న విషల్ ఇప్పుడు చూసిన విధానంగా మూడవ తొమ్మిదవ వచనంలో ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో పగటివేళ భూమికి చీకటి కమ్మజేయుదును భూమికి చీకటి కమ్మ చేస్తున్నా అంటే భూమికి చీకటి కమ్మజేస్తే ఏమని అర్థం ఉందా అది ప్రకృతి సహజంగా ఆచిస్తే అంటే భూమికి చీకటి కమ్మ చేస్తే ఏమని అర్థం ఉందా ఏమో అర్థం లేదు కాబట్టి ఒకవేళ భూమి ఒక చిహ్న చెప్పబడితే దానికి చీకటి కమ్మ చేస్తాను అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఓహో ఇది ఒక గుంపుకి సంబంధించింది వాళ్ళకి చీకటి కమ్మ చేయబోతుండు అంటే అదొక శిక్ష అదొక తీర్పు లాగా ఉంది అర్థం చేసుకుంటాం మనం కాబట్టి భూమి గొప్పజనం సాదృశ్యం అనేసి మనం ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ధ్యానించాం కాబట్టి అది కొంత కష్టతరంగా ఉంటుంది చెప్పడం కూడా ఇంకొక రెండు వాక్యాలు ఒక రెండు వాక్యాలు ఆ వాక్యాలు తీసుకుంటే మన టైం ఎంత టైం ఉందో అర్థం చేసుకోవాలా తొమ్మిది అవుతుందా తొమ్మిదైతుందా ఒక్క ఒక్కటి రెండు వాక్యాలు తీసుకుంటాం వచ్చేవారం నుంచి మళ్ళీ వీటన్నిటిని ఎలాబరేట్ గా చేసుకుంటాం మనం ముందు ఆ బ్యాక్గ్రౌండ్ స్పీక్ అర్థమైపోవాలి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎన్నిసార్లు హెచ్చరించిన దేవుడు ఆయన పట్టించుకోలేదు కాబట్టి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేప్పటికీ అంటే మన కాలంకి వచ్చేపటికి ఇవి కల్మినేషన్ అంటాం ఇంగ్లీష్ లో కల్మినేషన్ అంటే ఫైనల్ దశ ఫైనల్ దశకి ఇవన్నీ అమలుపరచబడుతున్నాయనేది మీ కా గ్రంథము మూడవ అధ్యాయం గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనం కాబట్టి నక్షత్రములు చీకటి దాని తర్వాత సూర్యుడు చంద్రుడు కాంతిని పోగొట్టుకోవడం దేనికి సంబంధించినప్పుడు ఈ వాక్యాలన్నీ చదివినాకని మనకు అర్థమవుతాయింటాయి మూడు ఆరు చూడండి మీకు మీకు దర్శనము కలగకుండా చూడండి మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును తర్వాత సోదే చెప్పకుండా మీకు చీకటి కలుగును సోదే చెప్పడం నక్షత్రాలు చూడడం ఇవన్నీ కనెక్ట్ అవుతా ఉంటాయి మీకు వాక్యాలు సోదే చెప్పడం దాన్ని జ్యోతిష్యం ఆ స్టార్స్ చూసేదాన్ని ఓకే జ్యోతిష్యం ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం కరెక్ట్ కాబట్టి సోదే చెప్పకుండా మీకు చీకటి కమ్మును అంటే వాళ్ళు సోదే చెప్తున్నారు అర్థం తర్వాత ఇట్టి ప్రవక్తలకు ఇప్పుడు చూడండి ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా ఆస్తమించును కాబట్టి సూర్యుడు కనిపించకపోవడం అంటే అర్థం ఏంటో అర్థం చేసుకోండి సూర్యుడు ఎందుకు కనిపించకపోతాడు ఎటువంటి ప్రవక్తలకు వీళ్ళంతా ఎటువంటి ప్రవక్తలు అర్థం చేసుకోండి ఎట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీకటి పడును అప్పుడు అప్పుడు దీర్ఘదర్శులు దీర్ఘదర్శులు ఎవరు చెప్పండి సియర్స్ అంటారు ఇంగ్లీష్లో దీర్ఘదర్శులు అంటే భవిష్యత్ని చూసేవాళ్ళు భవిష్యత్తుని చెప్పేవాళ్ళు దీర్ఘదర్శులు కాబట్టి వీళ్ళందరూ ఏమవుతారంట సిగ్గుపడతారు ఆయన వచ్చే టైంకి అందరు సిగ్గుపడతారు ఇట్లాంటి వాళ్ళు సోదే గాండ్రో తెల్లబౌదురు మనం చెప్పినది ఏంది జరిగింది ఏంది మనం ప్రవచించింది ఏంది మనం ప్రకటించింది ఏంది మనం వాటిని చూసి చెప్పింది ఏంది నిజంగా నెరవేరింది ఏంది అప్పుడు రిలీజ్ అవుతారు మనము ఎంతగా మోసపోయినామనేది దేవుడు తమకు ప్రతిత్తర ఇయకుండుట చూచి నోరు మూసుకొందురు అర్థమవుతుందా వాళ్ళు చివరికి నోరు మూసుకోవాల్సిందే అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది నీ సేవ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ నేను వాక్యాన్ని చూపించేసి ముగిస్తా ఇక్కడికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి బోధలో విశ్వసించిన వాళ్ళకి అనుగ్రహించబడ్డ సేవ ఏందనేది ప్రభువు మనకి కేంద్రాల్లో హెచ్చరించండు ఇది మనం ఇంతకుముందు ధ్యానించడం కూడా మీకు గ్రంథము ఎన్ని గంటల్లో నాకు జ్ఞాపకం లేదు కానీ పన్నెండు గంటలు ఉంటుందా దగ్గర దగ్గర ఇరవై గంటల అక్కడ ధ్యానించినవి ఇవన్నీ దీర్ఘంగా అవి తిరిగి తిరిగి మన దగ్గరికి వస్తా ఉన్నాయి ఎనిమిదో వర్షంలో నీకు నాకు సంబంధించిన సేవ ఒకవేళ నిజంగా నువ్వు ఆ సేవలుంటే ఇది నీకు అర్థం కావాలా నువ్వేం చేయాలనేది నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను ఇస్రాయల్ తమ పాపమును కనబరుచుటకై యహోవా ఆత్మ ఆవేశం చేత బలముతోను తీర్పు తీర్చ శక్తితోను ధైర్యముతోనూ నిలవబడిన వాడనై నీ సేవ దానికి సంబంధించి ఎవరికి నువ్వు ఎవరి ఎవరికి చెప్పించాలి వాక్యాలు యాపబు సంతతి దాని తర్వాత ఇస్రాయల్ ఇవి రెండు గుంపులు బాగా అర్థం ఇవి రెండు గుంపులు ఈ రెండు గుంపులు వారికి నువ్వు ఇవన్నీ చూపించాలా అందు కొరకు నువ్వు ఎట్లున్నావంట నీకెందుకు అనుగ్రహించబడింది పరశుధాత్మాభిషేకం పరశుధాత్మ అభిషేకం నీకు ఎందుకు అనుగ్రహించబడింది వాళ్ళకి ఇవి చూపించడం కోరుకు అర్థమవుతుందా మళ్ళీ నువ్వు నువ్వు ఇవి చూసేటట్లు తాగాలంటే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలా నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు చూపిస్తాడా ఏజ్కల్ చూపించండి నరపుత్రుడా రా అని చూపించండి ఈ గోడకి కన్నం వేయడం మందిరకు గోడకి కన్నం వేస్తే ఆ కన్నంలకి వెళ్ళి ఏం చూపించిండ్రు ఇష్టం చేస్తున్నారు పన్నెండు గోత్రికలు పెద్దలు సమస్త చతుష్పాద జంతువులకి వాళ్ళు ధూపం వేస్తూ పూజిస్తున్నారు ఎక్కడా మందిరం లోపల అది ఇంపార్టెంట్ పాయింట్ అంటే చర్చ్ లోపల టెంపుల్ లోపల వాళ్ళు బొమ్మలం పెట్టుకుని పూజిస్తున్నారు అది ఎవరు చూపించిండ్రు ఏ హెచ్ చూపించారు ఇక్కడ ఈయన చూపిస్తున్నాడు ఈయన ఎవరు ఈయన మీకా అర్థమవుతుందా ఒకవేళ నువ్వు వీళ్ళ పక్షంగా ఉంటే నీ కూడా ప్రభు పక్షంగా ఉంటే నీకు ఖచ్చితంగా ఇవి చూపించాలా నువ్వు చూడలేని స్థితిలో ఉన్నావు అంటే నువ్వైనా పక్షంగా లేనట్టే అంతే సింపుల్ ప్లెయిన్ అండర్స్టాండింగ్ నువ్వు ప్రభు పక్షంగా ఉండకపోతే నీకు అవి చూపించడు నువ్వు ఈ లోకం పక్షంగా ఉంటే ఎప్పటికీ ఇవి నీ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకుంటావు వాక్యం చెప్పుకుని నేను సేవ చేసినా సంతోషంగా ఇంటికి పోతావు నేను వాక్యం చెప్పిన ఈరోజు అనేది ఏం వాక్యం చెప్పినావు మరోసారి ముగిస్తున్న వాక్యాన్ని నేనైతే యాకబు సతతి వారికి తమ దోషమును ఇసైలకు తమ పాపమును కనబర్చకై యహోవా ఆత్మవేశం చేత బలముతోను తీర్పు తీర్చ శక్తితోను ధైర్యముతోను నిలబడిన వాడనై ఉన్నాను నింపబడిన వాడన ఉన్నాను అటువంటి ధైర్యాన్ని నీకు అటువంటి పరశురాత్మ చేత మనం నింపబడాల అని ఇప్పుడు మనం ప్రార్థించుకోవాలా ఇక్కడ నుంచి నీ సేవ దానికే దాని నిమిత్తమై చూడండి నువ్వు ఆయన పని చేస్తాపోతే పోతే ఆయన నీ పని చేస్తా పోతాడు నువ్వు కేవలం నీ పని చేసుకుంటా ఉంటే నీ పని కాదు అర్థమవుతుందా ఆయన మళ్ళీ ఏడుస్తావు బ్రదర్ నాకు ఇవి నై బ్రదర్ అవి బ్రదర్ ప్రార్థన చేయడ మన ప్రార్థనలు అన్ని వాటి గురించి మీరు క్షేమైన వాటి గురించే ప్రయాసపడుతున్నారు కానీ ఆ క్షయమైన ఆహారం కొరకు నువ్వు ప్రయాసపడతలేవని హెచ్చరించండి శిష్యులతో పాటు శిష్యులను హెచ్చరించిన దేవుని నిన్ను నన్ను కూడా ఈరోజు హెచ్చరిస్తాడు మీరు క్షేమైన వాటి గురించే ప్రయాసపడతారు గాని అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడతలేరు మనకు దాని కొరకు ప్రయాసపడాలా ఇవి చూపిస్తున్న దేవునికి వందనాలు చెప్పాలా కృతజ్ఞతలు చెప్పాలా వీటిని అనేకులకు పోయి ప్రకటించాలా అందుకోరికే నీ ఈ సేవ కాబట్టి ప్రార్థించం కళ్ళు మూసుకోండి పరిశుద్ధురకు తండ్రి నీకు వందనాలనైనా ఓ ప్రవ్వ నాలుగవ బోరకు సంబంధించిన బోధలు ఈ రోజు ఆరంభించుకున్నాం ప్రవ్వ ఇది ఎహో వల్లనే కలిగేను అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి ఇది మీ వల్లనే కలిగినని విశ్వసిన్నాం ప్రవ్వా చూపించే మీరే ముద్రలు విప్పినవారు మీరే వాటిని చదివే మీరే పుస్తకాన్ని విప్పేవారు మీరే పుస్తకాన్ని చదివేవారు మీరే కాబట్టి మీరే వాటిని మాకు చూపించాలా ప్రవ్వ ఈ లోకంలో ఏ పుస్తకాలు చూపిస్తలేరు ఈ లోకంలో ఏ మనుషులు చూపిస్తలేరు ప్రవ్వా కాబట్టినైనా మీరే మాకు చూపించాలా మేము ఈ లోకం తట ఈ లోకం తట చూస్తలేం మిమ్మల్ని చూస్తున్నాం ప్రవ్వ మీరే వాటిని మాకు చూపించండి మరియా ఆ మీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎరితే నేర్చుకుంటుందో మేము కూడా అదే ఆసక్తితో మీ కాళ్ళ దగ్గర కూర్చున్నాం ప్రభావ క్షణం మాకు ఇవన్నీ చూపించండి ఈ మూడు గుంపులను ఎందుకు మీరు శిక్షించబోతున్నారు మొదటి రెండు గుంపులని శాశ్వతంగా ఎందుకు నరకానికి పంపిస్తున్నారు మూడవ గుంపును ఎందుకు తండ్రి శ్రమల పోనిస్తున్నారు ఇవన్నీ మేము అర్థం చేసుకోవాలా నాలుగవ గుంపు మేము వీటిని అర్థం చేసుకుని ఆ మూడవ గుంపు కొరకు మేము ప్రయాసపడాలా ప్రవ అది చీకటి కాబోతుంది త్వరలో అంటే వెలుగును పోగొట్టుకుంటుంది మరణించబోతుంది జీవం పోగొట్టుకుంటుంది కాబట్టి వారిని మీ తట్టు నడిపించుకోవాలా అందుకొరికే ఇవన్నీ మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వ మా గొప్పతనం అసలే కాదు మా ఇంటెలిజెన్స్ మా చదువులు దేనికి పనికిరావు అవి మీ దృష్టిలో వెరితనం కాబట్టి మేము వాటికి ప్రాధాన్యత ఇస్తలేం చూపించేవారు మీరు ప్రవ్వ కాబట్టి మేము మీకు ప్రాధాన్యత ఇస్తున్నాం వాటిని మేము అర్థం చేసుకుంటా ఉన్నా మాకు అటువంటి హృదయాన్ని అనుగ్రహించండి మేము వాటిని స్వీకరించాలా విశ్వాసంతో అనుమానించద్దు అనేకులు అనుమానించి మిమ్మల్ని విడిచిపెట్టిపోయినారు ఆ రోజు మీరు కూడా మమ్మల్ని విడిచిపెట్టిపోతారా అని మీరు శిష్యులాడినప్పుడు శిష్యులు అడిన్నారు ప్రభావ ఎక్కడికి వెళ్ళాలా మీరే కదా ప్రవ్వా కాబట్టి నేను కూడా మిమ్మల్నే వెంబడించాలా సమస్తం మీరే సమస్తం మీరే ప్రవ్వాటి మాకింకారవసరం లేదు మీరే చూపించండి మేము మీ మీరు చూపించిన ఈ వ్యాఖ్యలని అనేకులకు ప్రకటించాలా అనేకులను మీ చదివి నడిపించాలా అటువంటి సేవకు వరకు మేము ప్రయాసపడుతున్నాం మా వ్యక్తిగత గుర్తింపులు మాకు అవసరం లేదు అది మా నుంచి బహు దూరం అవునుగాక మా ఇండివిజువల్ ఐడెంటిటీస్ మాకు అవసరం లేదు ప్రవ్వ మీ ఐడెంటిటీ మేము చూపించాలి అనేకులకు అందరినీ మీ ఐడెంటిటీకి తీసుకొని రావాలా మీ నామం చేత మేము అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ నడిపించి కృపలో జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి సైనా మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల తూతల కాపులు చేసే మార్గాన్ని సరళం చేయండి ప్రవ్వా సురక్షితంగా ఇంటికి చేర్చండి రేపటి దిన ప్రిరిగి సేవలు నిమగ్నమైనప్పుడు మీరే మహిమనుందండి ప్రవ్వా ఈ వాక్యాలు అనేకలకు మేము ప్రకటించాలా అర్థం చేసుకోండి అనేకులకు మీ చేతు నడిపించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామాంన ప్రార్థించం తండ్రి